ం వందే గురపరా బ్రహ్మానౌ బ్రుతమైవ తేన గంతవ్యం కర్మ సమాధి ్రహ్మ అర్పణం అని ఉంది అర్పణం బ్రహ్మ రెండు ప్రథమాది సత్తులే సమానాధికరణీయము అని అంటారు ఇది వాక్య ప్రయోగం చేసేటప్పుడు వాక్య విచారం కదా బ్రహ్మశబ్దానికి అర్థం తెలుస్తూ ఉంటుంది జగత్ కారణం అర్పణం అంటే ఇది సృక్కు హోమం చేస్తే ఇది సృక్కు అర్పణము కాబట్టి పదాని దగ్గర సందేహం ఏమీ కాదు ఆ వాక్యానికి అర్థమేటి సో రెండు ఒకే విభక్తిలో ప్రయోగించారు ఇప్పుడు రాముని యొక్క బాణము ఉన్నారనుకోండి దాన్ని వైయధికరణీయము అంటారు రాముని యొక్క షష్ఠీ విభక్తి బాణము అంటే ప్రథమ విభక్తి కాబట్టి రంగుండి మధ్య ఉండే సంబంధము షష్ఠీ విభక్తి విద్వేషిస్తుంది స్వస్వామి సంబంధం ఆ బాణానికి ప్రభువు రాముడు రాముడి స్వంత వస్తువు బాణము షష్ఠి కాబట్టి వేర్వేరు విభక్తులు ఉన్నప్పుడు విభక్తిని బట్టి మీకు అర్థం అది సమస్య కాదు ఒకే విభక్తిలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు నీలో ఘట అని ఉందనుకోండి నీలవర్ణము గల కుండ నీలవర్ణము గలది కుండ నీల ఏ ఏ విభక్తి ప్రథమ విభక్తి ఘట ఏ అధికరణం అంటే విభక్తి సమానమైన విభక్తిలో ఉన్నాయి అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే సమానాధికరణీయము అని ఇందాకటిది వేరు వేరు విభక్తులు ఉంటే ఏమన్నారు వైయధికరణీయము అధికరణం అంటే విభక్తి ఇది సమానమైన అధికరణము కలిగి ఉంగుటే సామానాధికరణీయము ఇప్పుడు నీలో ఘట అన్నప్పుడు సమానాధికరణ్యానికి అర్థం ఏంటి విశేషణ విశేష్య భావం అర్థం అంటే నీలహ అన్నది విశేషణము ఘట అన్నది విశేష్యము ఇప్పుడు బ్రహ్మార్పణం అన్నప్పుడు అటువంటి అర్థం వస్తుందా రాదు ఎందుకంటే సృక్కు బ్రహ్మకి విశేషణం కాదు బ్రహ్మ ప్రకృతి విశేషణంగా విశేషణ విశేష భావం ఏమిటది కదా కాబట్టి తీసిపరేయండి ఇక ఇంకొకటి ఏమిటంటే సో ఆ విశేషణ విశేష భావం ఎప్పుడూ లేదో రెండవది ఏమిటంటే ఐక్య సమానాధికరణ్యం విశేషణ విశేషభావ రూప సమానాధికరణ్యం ఐక్య సమానాధికరణ్యం ఇది అదే అని చెప్పినప్పుడు ఐక్య సమానాధికరణ్యం అంటారు ఉదాహరణకి రామో దాశరథి అన్నారు రాముడు దశరథపుత్రుడు అన్నారు ముందు ఒకే ఒకే విభత్తిలో ఉన్నాయి ఇప్పుడు దశరథపుత్రుడికి రాముడు విశేషణమేం కాదు రాముడికి దశరథపుత్రుడు విశేషణం అలా చెప్పొచ్చు విశేష విశేష భావన చెప్పచ్చు కానీ ఇంకో రకంగా చూసినట్లయితే రాముడు పదానికి ఏది అర్థమో దశరథపుత్రుడు పదానికి కూడా అదే అర్థము అంటే దశరథపుత్రుడు అంటే మరొకడు మరొకడు కూడా రావచ్చు లక్ష్మణుడు వీళ్ళు కూడా అలాంటిది ఇంకోటి ఏది రాని దృష్టాంతం తీసుకోండి దేవదేవి పుత్ర దృష్టాంతం తీసుకోండి ఒకడే కొడుకున్న సందర్భం తీసుకోండి అయితే అర్జున కృష్ణ పార్థసారసిహి అన్నప్పుడు పార్థసారసి అన్నది ఏ ఏ వస్తువు అన్నది కూడా అదే వస్తువు అటువంటి ఐక్యాన్ని సందర్భంలో ఇది అదే అది ఇదే అని చెప్పే సందర్భంలో ఏం వాడతారు సామాన అధికరణీయాన్ని వాడతారు ఈ మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే ఏ ఈక్వల్టీ ఏ అలాగే రెండూ ఒకటే ఇప్పుడు బ్రహ్మ అర్పణం అన్నది అలాంటి ఐక్య సమానాభకరణమా కాదు బ్రహ్మ జగత్కారణో అర్పణం అంటే తృష్ను ఈ రెండు అర్థం ఒకటి కాదు రాముడు అంటే అంత అర్థమో దే దశనసంటే అంతే అర్థం అలాంటి అర్థం కాదు ఇక్కడ కాబట్టి ఇది ఐక్య సమానాధికరణ్యం కూడా కాదు మరి ఇంకే ఇది మూడో సమానాధికరణ్యం దీన్ని బాధాయాం సమానాధికరణ్యం అని అంటారు బాధాయాం అంటే సప్తమే ఏకవచనం రామాయాం అన్నట్టుగా బాధ ఎందు బాధ అంటే కడుపులో బాధ అలాంటి బాధ కాదు సంస్కృతంలో బాధ శబ్దానికి బాధ ఆకార శబ్దానికి కడుపులో మొదలైన అర్థం ఉంది కానీ అలా అర్థంలో వాడరు సంస్కృతంలో వాడరు తెలుగులో వాడితే వాడతారేమో నాకు తెలియదు కానీ ఏదో తెలుగులో వాడితే వాడ సంస్కృతంలో వాడరు సంస్కృతంలో నొక్తి అనే అర్థంలో పీడ అనే శబ్దాన్ని వాడతారు శరీర పీడ దంత పీడ అని వాడతారు బాధ శబ్దాన్ని ఎప్పుడు వాడినా సంస్కృతంలో నిషేధము అనే అర్థంలోనే వాడతారు బాధించుతా అంటే బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం అని కాదు నిషేధించుతా అని అర్థం నిషేధించేప్పుడు సమానాధికరణ్యాన్ని వాడతారు ఎలాగంటే వీడు సాణువుని చూసి చూరుడని భ్రమపడతారు స్థాణువు అంటే పొయ్య స్తంభం ఆ స్తంభాన్ని చూసి అంటే స్తంభం అంటే విరిగిపోయి ఎండిపోయిన చెట్టు అది ఆ పది తరపునట్టుగా అలాగా అలాగా ఆ మోడు మోడు మోడంట చెట్టు మ్రోడు ఎండిపోయిన చెట్టు మ్రోడుని చూసి అది ఇలా వంకన టెంకనగా ఉంటుంది అది చూసి అది దొంగ దొంగ అక్కడ నిలబడి ఉన్నాడు చూసి చూరుడు అని భయపడతాడు వీడు వీటికి చూరుడు అంటే అసలు భయం ఉంది సహజంగా నేను నువ్వు చెప్తాను తాడు చూసి పాము తాడును చూసి మాలను అప్పుకుంటాడా మాల పారేసుకున్నారు అక్కడ అని అనుకుంటాడా అనుకోడు మీరు మాల కట్టారనుకోండి నేను కాళ్ళు ఉంటుంది బొగడపూల మాలని ఎవడ పారేసుకున్నారని అనుకుంటాడు అనుకోడు పాము అనుకున్నాడు అనుకుంటాడు ఎందుకంటే మనిషి దేవుణ్ణి ఆరాధిస్తాడు దేనికోసం దేవుణ్ణి దేవుణ్ణి గడతాడు దేవుని దేవాలయాన్ని గడతాడు ఆరాధిస్తూ ఉంటాడు దేని ఇది ఎలా ఆరాధిస్తూ ఉంటాడో తెలిసినా ఎప్పుడు భయపడుతూ ఆరాధిస్తాడు గాదు ఫీలింగ్ గా తయారవుతాడు గాదుని మనం పెట్టుకున్నందుకు గాడికి ఒక రూపాన్ని మనం ఉపాసన చేతనం మనం ఉపాసించడానికి ఒక రూపాన్ని పెట్టుకుంటాం గాడికి రూపాలన్నీ ఉన్నాయని కాదు ఉపాసనా సౌలభ్యం కోసం మహర్షులు రూపాన్ని నిర్దేశిస్తారు ఈ రూపంగా నువ్వు ఆరాధించవయా అని చెప్తారు అంటే ప్రేమ కోసం ప్రేమని భక్తిని భక్తి అంటే ప్రేమను అర్థం ప్రేమని డెవలప్ చేసుకోవడం కోసం ఆ ఈశ్వరుడికి మనం ఉపాసన ఆరాసన చేయాలి కానీ భయపడడం కోసం కాదు ఆరాసన చేయడం ఎందుకు భయపడ్డం దేనికి అంటే వీడు భయపడుతున్నాడు అంటే అర్థమైతే తెలిసిన మెనీ ప్రాబ్లమ్స్ అరిగా వీడు చేసిన అధర్మ కార్యాలు ఉంటాయి అదొకటి కారణం భయపడడానికి రెండవది గాడ్ అన్నవాడు మా సర్వశక్తివంతుడు మనకేం అపకారం చేస్తాడో భవిష్యత్తులో ఏం దుఃఖాన్ని ఇస్తాడో సుఖ దుఃఖాన్ని ఇచ్చివాడు దేవుడు అని అనుకుంటాం కదా కాబట్టి ఏం దుఃఖాన్ని ఇచ్చింది పారేస్తాడో అని వీడు భయపడుతూ ఉంటాడు అంతేగాని దేవుడు అలా పనిచేస్తున్న దుఃఖాన్ని పారబేయడు మన కర్మఫల రూపంగా మనమే పొందుతాము సుఖ దుఃఖాలను మనం సమానంగా స్వీకరిద్దాము భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధిద్దాము అని వీడు అనుకోడు అలా భయపడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి భయపడడానికి అలవాటు పడుతుంటాడు మనిషి అందుకోసమని కొయ్యని చూడగానే వీడికి చోరుడు అని భయపడతాడు చోరుడు అయం చోరహ అని అంటాడు అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆ సత్యం తెలుసున్నాయో వీడికి చెప్తాడు ఆమె చోరహ స్ అని చెప్తాడు సహా తె నీకు సమానాధిపరంగా స్పష్టంగా తెలియడం కోసం తెచ్చాం ముందు తెచ్చిన తర్వాత డ్రాప్ చేద్దాం ఎవడు చోరుడు వాడు కొయ్య అది కొయ్య వాడన వాడంటే ఇంకా కొయ్య అంటే ఇంకా వాడే ఉంది అదంటే పోతుంది కదా ఎవడు చోరుడో అది కొయ్య సంస్కృతంలో సహా అన్నప్పుడు వాడు అన్నా సహాయం వస్తుంది అది అన్నా సహాయం వస్తుంది తునింగ్ కదా ఎవడు చోరుడో అది కొయ్య అని ఉంది యహ చోర సుహ ఎవడు చోరుడో అది కొయ్య ఇప్పుడు ఈ ఎవడు అది తీసేయండి అవి ఉంటే సర్వనామాలు కదా అది ఉంటే ఎవడు ఉన్నది చోరుడు తీసేసినాం కొయ్యది సహా అది అన్నది విశేషణం అవి స్పష్టంగా అదే ఉన్నప్పుడు ఇంకా అనవసరం డ్రాప్ చేయండి చోరుడు కొయ్య చోరుడో అనకూడదు ఎవడు ఉన్నప్పుడు ఓ ఉంటుంది ఎవడు తీసేటప్పుడు ఓ కూడా తీసేయాలి చోరుడు కొయ్య అని వాక్యం వస్తుంది ఇప్పుడు ఎోర స్థానులో య సహకి యహ ప్రథమాశక్తి సహా ప్రథమాశక్తి కదా సమానాధికరణ్యం కానీ ఇప్పుడు ఇక్కడ ప్రధాన చర్చ యహకి సహాకినా చోరహకి స్థాను హక్కినా చోరహకి స్థానుహుకి అవి రెండు ఏ విభక్తులో ఉన్నాయి సమాన విభక్తిలో ఉన్నాయి సమానాధికరణ్యం వస్తుంది చోరుడు స్థానువు అని సామానాభికరణ్యం వస్తుంది ఈ సామానాభికరణ్యానికి విశేషమైన విశేష భావం అర్థమా అంటే చోరుడు స్థానువుకి విశేషణమా స్థాను చోరుడికి విశేషణమా ఏది కాదు కొట్టుపరేయండి ఐక్యానికి అర్థమా అంటే చోరుడు అజంతి కలు తువ్యానా కాదు కొట్టుపరేయండి ఇంకా మిగిలినది బాధాయాం సమానాధికరణ్యం మీ బాధ ఏమిటండి అంటే నా బాధ ఏమిటంటే ఈ రెండు సమానాశకరణ్యాలు దానికి అన్వయించవు ఇంకా మిగిలినది బాధాయాం సమానాధికరణ్యమే అన్వయిస్తుంది అదేంటి చోరుడని నువ్వు ఏది తలలిసావో అది చోరుడు కాదు అని నిషేధించి అది కొయ్య అని తెలుసుకో నిషేధంలో సమానాధికరంగా వచ్చింది గమనించారా మీరు నిషేధం ఉంటుంది అక్కడ సమాన విభక్తికాన్ని బట్టి నిషేధం వస్తుంది అది ఆ వాక్యం ఈ రహస్యాన్ని గమనించకుండగా దాంట్లో నిషేధం ఉంటుందనే రహస్యాన్ని గమనించకుండగా తెలుసుకోకుండా మీరు కనుక ఈ వాక్యాలని పరిచరించడం ప్రారంభిస్తే అన్ని రకాల కాంట్రడెక్షన్స్ లో పడిపోతారు వేదాంతం పదేళ్ల నుంచి చదువుతున్న అతను ఒకసారి నా దగ్గరికి వచ్చాడు వచ్చి సర్వం కలివిదం బ్రహ్మానే వాక్య విచారంలో అతను సర్వం కూడా సత్యమే అనుకుంటున్నాడు సర్వము ఉండాలి కదా సర్వం ఉన్నప్పుడు ఆ సర్వం బ్రహ్మని శాస్త్రం చెప్తుంది కానీ సర్వాన్ని విశేషం లేదు అక్కడ అని అంటాడు నిషేధం ఉందా అక్కడ ఇది నిషేధం ఇది నిషేధం అంటే నా ఉండాలి కదా నిశేషం లేదంటాడు అయ్యో వెల్లివాడ బాధాయాం సమానాధిపరణీయం అది అది చెప్పాల్సి వచ్చింది కొన్ని చెప్తే తెలుసుకుంటాడా తెలుసుకోవడం ఎందుకని నేను వేదాంతం స్వయతనే ఉన్నాను అనే ఒక ఆగ్రహంలో ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడు తెలుసుకునే స్థిర మైండ్ మూతపడిపోతుంది ఒక తెర దింపేసినట్టు అయిపోతుంది ఓపెన్ మైండ్లో ఉన్నాను సర్వం కల్విదం బ్రహ్మ అంటే అర్థమైతే ఏది సర్వమని నీవు భావిస్తున్నావో అంటే నానాత్వంగా దేనిని స్వీకరిస్తున్నావో అనేకత్వంగా దేనిని స్వీకరిస్తున్నావో అనేకత్వము లేదు తప్పది అక్కడ ఉన్నది రెండవది లేని బ్రహ్మ మార్పమే బాధాయాన్ని సమానాధికరంగా అలాగే బ్రహ్మార్పణం ఏది అర్పణమని నువ్వు ఇది అర్పణము ఈ జగత్తులో అనేక వస్తువులు ఉన్నాయి నాకంటే భిన్నంగా ఉన్నాయి వాటిల్లో ఇది అర్పణ అర్పణమంటే స్థూనం అర్పణమనే ఒకనొక వస్తువు అని వీడు అనుకుంటున్నాడు ఏది అర్పణమను అనుకుంటున్నావో అది వాస్తవంలో బ్రహ్మే కానీ మరొకటి కాదు అర్పణం ఎత్ తర్పణం నా కింది బ్రహ్మైవ బాధాయాం సమానాధికారీ సత్యాన్ని గమనించకుండగా మీరు ఏదైతే అలాగే రెండే స్పందాలని విచ్చత్తి చెప్తా ఉంటే సమస్య వస్తుంది దేహము ఆత్మే అన్నారు నిజంలో ఉన్న వాళ్ళ దేహము ఆత్మయే అన్నారు నేను చూడండి అలా అర్థం లేదు కొంచెం వివరించి చెప్పండి దేహము ఆత్మయే మీరు అన్నప్పుడు దేహమునకు ఆత్మకు ఐక్యాన్ని లేక దేహానికే ఆత్మకి విశేషణ విశేష భావాన్ని చెప్తున్నారా దేహం విశేషణం ఆత్మవిశేషం అని లేక ఆత్మవిశేషణని దేహం విశేషం అని చెప్తున్నారా ఏమిటి మీరు చెప్పద ఎందుకంటే గాడిగా గుర్రమే అని అనకూడదు అలాగా చెట్టు పుప్పయే అలాగ ఎలా గురుగుతుంది దేహము ఆత్మయే ఎలా గుర్తుందని దేహము ఆత్మ దేహం దేహము ఆత్మ ఆత్మ దేహము ఆత్మయే అంటే అదేమిటో స్పష్టంగా చెప్పు అంటే పోనీ మీరు చెప్తాను నేను చెప్తాను విన్నాను ఏది నువ్వు దేహం అనుకుంటున్నావో అది మిథ్య అది వస్తువే కాదవి అది అది ఆత్మా అని అలా ఏదైనా చెప్పాలి అలాగే దానికి బాధాయాం సమానా చెప్పాలి లేకపోతే వాక్యం అది అనులో ఎనికడు ఇప్పుడు చూడండి భాష్యం తస్మాత్ పునఃకారణాత్మా కర్మ స్వకార్యారంభం అపర్వత్ సమగ్రం ప్రవిలీయత ఇది ఉచ్యతే బ్రహ్మార్పణమితి ఇది చెప్పేసి అంటే అంతకు ముందు శ్లోకంలో కర్మ సమగ్రం ప్రవిలీయతే జ్ఞాని చేసినటువంటి కర్మ గతసంగ్రహ్మ జ్ఞానావృష్క చేత సహ అది గతసంగుడు అంటే కర్తృత్వ భోక్తృత్వ ఆసక్తి లేనివాడు అటువంటి వాడు కర్మలు చేస్తాడు యజ్ఞాయాచరత కర్మ యజ్ఞం అంటూ ఈశ్వరుడు విష్ణువు యజ్ఞం విష్ణు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు ప్రతి ప్రాణి హృదయంలో ఉంటాడు అది యజ్ఞశుద్ధానికి అర్థం ఏదైనా కొంత త్యాగం లేండే యజ్ఞం అవుతుంది త్యాగం ఉండాలి యజ్ఞంలో యజ్ఞశుద్ధానికి అర్థం త్యాగం నేను ఎప్పుడైనా యజ్ఞశాలకు వెళ్తే నమ్మమా అని యజ్ఞం అంటారు నమ్మమా త్యాగం ఉండాలి నిజానికి డెఫినేషన్ ఎలా అంటే దేవతోద్దేశ్రవ్యత్యాగో యాగ డెఫినేషన్ నిమాంసపతి డెఫినేషన్ దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగం చేయడం పేరే యాగము త్యాగంలో ప్రకారాన్ని డ్రాప్ చేస్తే ఏం నిలిచింది యాగం కాబట్టి ఒక కొంత ద్రవ్యాన్ని మీరు త్యాగం చేయాలి త్యాగం చేస్తే దాని పేరు యాగం యాగము అంటే యజ్ఞం అని అర్థం కాబట్టి వీడు కర్మ చేసుకున్నాడంటే ఏదైనా తాను పొందజారి చేస్తున్నాడా లేక త్యాగరూపంగా ఈశ్వరాత్మన బుద్ధితో పరోపకార బుద్ధితో చేస్తున్నాడా లోక సమయం లోక సేవా బుద్ధితో చేస్తున్నాడా తానేదో ప్రయోజనాన్ని తన ఫలాన్ని కోరి చేసినట్లయితే అది యజ్ఞం ఎందుకు అవుతుంది యజ్ఞం అవుతుంది స్వార్థస్వార్థాన్ని సంపాదించుకోవడం అవుతుంది కామ్య కర్మ అవుతుంది సరే కామ్య యజ్ఞం మీరు అంటే అనొచ్చు యజ్ఞ శబ్దాన్ని కేంద్రాలు వాడతారు కాబట్టి ఇండక్షన్స్ కావచ్చు కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు వాడిని యజ్ఞాయాచరక కర్మ అన్నాడు అంతకుముందు యజ్ఞార్థా కర్మలోని యత్ర లోకోయం అని వాడాడు అదే సంస్థలో మళ్ళీ వాడుతున్నాడు యజ్ఞము కొరకు చేసిన కర్మ అంటే ఈశ్వర ప్రీతి కొరకు చేసిన కర్మ బంధించదు చెప్పాడు అదే అర్థంలో వాడుతున్నాడు కాబట్టి ఈశ్వరుని కొరకు చేసిన కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా ఇతర ఇతర ఇతర వ్యక్తి లేకపోతే ఇతర ప్రాణి యొక్క హృదయంలో ఆత్మరూపంగా నివాసం చేసే ఈశ్వరుణ్ణి సంతోషపెట్టడం కోసం ప్రీతి కొరకు విడిపేస్తాడు మమోపాత్ర గు గురుత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కర్మ కరిష్యే అని చేస్తాడు ఆ విధంగా చేతనం వల్ల నా హృదయంలో అంతస్మరణలో ఉండే దోషాలు పోతాయి పరమేశ్వర దేవత అనుగ్రహం సిద్ధిస్తుంది అదే ప్రయోజనం అంతేగాని మళ్ళీ దానికి ఇంకా వేరే ఏడిగా ఉండదు సంధ్యావందనం చూసేప్పుడు ఆయుధాలు సంధ్యావందనం కరిష్య అని ఎక్కడైనా ఉందో అసలు మీరు చూసే రాక అటువంటి సంకల్పం ఎక్కడైనా అన్నారా వెళ్ళారా అటువంటి సంకల్పం ఉండదు ఇంటే ఉంటుంది పరమేశ్వరుడు ప్రీత్యర్థం అంటే యజ్ఞ యాగ్రత కర్మ అంటే అది యజ్ఞం కొరకు తన యజ్ఞమై విష్ణుహం ఈశ్వరుని కొరకు కర్మను చేస్తాడు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేస్తాడు చేస్తే ఆ కర్మ సమగ్రం ప్రవిలీయతే అది కర్తృత్వ భోక్తృత్వములను నిదర్చకుండగా అది సమష్టిలో కలిసిపోతుంది వీళ్ళని బంధించదు అని చెప్తాం అది అలా ఎందుకు కలిసిపోతుంది అని ప్రశ్న దానికి సమాధానం బ్రహ్మాత్రం అది అవతారి కాబట్టి ఆ శ్లోకానికి ఈ శ్లోకం ముడిపెట్టడానికి ఇది పద్ధతి ఓకే ఇప్పుడు బ్రహ్మార్పణం ఏమవిత్ హి అగ్నౌ అర్పయతి త్రహ్మైవేతి బ్రహ్మ అర్పణం అది కూడా అన్నం బ్రహ్మార్పణమితే అసమస్తే అది కూడా అనేస్తాం ప్రజ నేను లైట్గా చెప్పేస్తుంటూ వెళ్ళిపోయాను బ్రహ్మ వేరు అర్పణం వేరు బ్రహ్మ అర్పణం అని సమాస పదం అనుకున్నారు వేరు వేరు పద ఓకే బ్రహ్మ అర్పణం అర్పణం అన్నది అర్చ్యతే అనేన ఇది అర్పణం దాన్ని కరణం విత్పత్తి అంటారు కరణార్థంలో వార్త అంటే ఆ ధాతువు యొక్క అర్థాన్ని సంపాదించటానికి ఉపయోగించే పనిముక్తు అనే అర్థంలో ఆ అందనే ప్రత్యయం వస్తుంది అర్పణం కరణంలో కూడా అన్ను వచ్చింది కదండి క్రూటి అన్ను చేస్తే కరణం అయింది అన్న అర్పణం దాసి అన్ను చేస్తే దానం బుద్ధికి అన్నం అన్ను చేస్తే బుద్ధికి గుణం చేయండి భోజనం ఓకే అర్ప అర్పించుటా అని అర్ప యసి అర్ప అనే ధాతూటి అన్ను చేస్తే అర్పణం దేవునితో మీరు అర్పిస్తారు సమర్పిస్తారు అస్తూ స్పూన్తో సమర్పిస్తారు కదా స్పూన్ అంటే ఉడన్ స్పూన్ దానికి సురుక్ అని పేరు వైదిక నానుభా సృక్ అని అంటారు సురుకు స్రువం సురుక్ష్రువాలంట మామిడాసునే ఇలా మడతబెట్టి యజ్ఞంలో చాలా హోమాలు చేయాల్సిన తోట చెట్లతో చేసి పెట్టుకుంటారు ఇంకా ఆ రెండు హోమాలు చేసే స్థులేడమే మళ్ళీ ఇంకా మళ్ళీ ఇప్పటిలో చేసేది హోమాలు లేవంటే మామిడి ఆకులే రెండు మామిడి పెట్టుకుంటారు ఒకటి సురుకు ఇంకొకటి స్రోవం ఒకసారి సృత్యా విహోతి సృక్కుతో హోమం చేయాలి అలా ఉంటుంది శ్రువేణ విహోతి ఇంకోసారి స్రోవంతో హోమం చేయాలి అది నిర్దేశిస్తారు ఇది సృక్కులు ఇది స్రోవని నిర్దేశిస్తారు జనరల్గా సృక్కుతో హోమం చేస్తారు సుచాజుహోతి అప్పుడప్పుడు శ్రువేణ విహోతి అని ఉంటుంది అప్పుడు స్రోవంతో హోమం చేస్తారు దానికి అర్పణం అని ఈ ఈ సాధనానికి ఈ అర్పణం ఏది కలదు అర్పణం అంటే అర్థం ఏంటారు బ్రహ్మవిత్ ఇక్కడ బ్రహ్మవిత్ బ్రహ్మవేత్త అంటే బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకొని కర్మ చేస్తున్నాడు అక్కడ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇంకెందుకు కర్మ చేస్తున్నాడు అంటే యజ్ఞాయాచరత కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాడు కర్మ గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి అటువంటి బ్రహ్మ గురించి మనం చూసాం దాని అవతారంలో ఇల్లు విదిలిపెట్టకుండా ఇంట్లోనే ఉన్నాడు జ్ఞాని అయినా కూడా గృహస్థాశ్రమంలో ఉన్న కారణంగా కర్మ చేస్తున్నాడు ఈశ్వరుని కోసం చేస్తున్నాడు అటువంటి జ్ఞాని అసృప్తి తీసుకుని అర్పణ అర్పణము ఆ బ్రహ్మ యొక్క ఏ నా కరణయినా ఏ సాధనముతో హరిహి అర్పయసి హరిష్ని సమర్పిస్తున్నాడు తత్ ఆ తత్ అర్పణం దానికి అర్పణం అని చెప్పారు ఆ అర్పణాన్ని ఎలా చూస్తాడు ఇది అర్పణము ఇది సృక్కు చెక్కతో చేసింది నాకంటే భిన్నంగా ఉన్నది ఈశ్వరునికంటే భిన్నంగా ఉన్నది నేను ఎక్కడ కూర్చుని ఈ సృక్కుతో ఈ భిన్నంగా ఉండే హవిష్యుని ఈ భిన్నంగా ఉన్న అగ్నిలో ఇస్తే నాకు స్పర్ధ వస్తుంది అలా చూస్తాడు అలగు మరి ఇంకెలా చూస్తాడు బ్రహ్మ పశ్చిమి బ్రహ్మ ఇవేటి పశ్చిమి ఇది బ్రహ్మే అని చూస్తుంది చూపులో తేడా ఉంటుందండి మీకున్న జ్ఞానాన్ని బట్టి చూపులో తేడా ఉంటుంది నేను దృష్టాంతం చెప్తాను నన్ను ఇంతకుముందు చెప్పాను వృక్షకటికమైన నాటకాన్ని దృష్టాంతంగా చెప్తూ ఉంటాను సో మట్టి మట్టితో చేసిన బండితోటి కొన్ని మట్టి కాబట్టి చెక్క చెక్కతో చేసిన బండి ఆకాదుకునే బండి ఆ బండితోటి ఆడుకుంటున్నాడు పిల్లాడే ఆ బండికి అలంకారం చేయాలని అనిపిస్తుంది అమ్మను అడుగుతాడు అమ్మ మీ మెడలో ఉన్నటువంటి ఆ నెక్లెస్ని నా బండికి నేను అలంకారంగా పెట్టుకుంటాను ఇవ్వమని అడుగుతాడు ఎందుకంటే ఎక్కడో బొమ్మలో చూస్తాడు బండికి అలాంటి అలంకారం ఇలాగా క్యాంజింగ్ ఇది అది డెఫినెట్గా ఆవిడ మెడలో ఈ బండికి అని అడుగుతాడు ఇంకొక చిన్న కుర్ర ఐదేళ్ళ కుర్రా అంటుంది ఇస్తాను అన్న కానీ ఈ దాటి బయటికి వెళ్ళకూడదు ఆ కండిషన్ మీద ఇస్తాను ఎందుకంటే బయటకెళ్తే ఈ నెక్లెస్ ఎక్కడో పరుస్తుంది ఈ లోపలంటే పర్వాలేదు అంటే సరే అనే ఆ కండిషన్ మీద ఆవిడ తీసి ఆ బండికి అలంకారం చేస్తుంది తండ్రి బయట కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటాడు ఆ నెక్లెస్ తండ్రి చేయించాడు బోనస్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఇరవై వంగారని కొరి చేయించాడు ఆ నెక్లెస్ ఆవిడ ఆవిడ యొక్క అనువాదాన్ని దృఢం చేసుకోవడం కోసం అనే ప్రశ్న చేయించాడు ఇట్ ఈస్ ఆల్ రైస్ సో ఈరోప్లో వీళ్ళ ఇంటికి ఒక కంసాలు అతను వస్తాడు అతను కంసాలంటే చాలా విగ్రహాల వ్యాపారి బంగారు వ్యాపారి వస్తాడు వీళ్ళతో మాట్లాడడానికి వస్తాడు ఆయన సంపన్నుడు కోటేశ్వరుడు బంగారు వ్యాపారాన్ని జ్యూవెలర్ షాప్ చేసుకుంటాడు అతను వస్తాడు ఇది అక్కడ ఈ సమావేశంలో ఆ బండి ఉండే నగని ఆ పుర్రా చూస్తాడు తల్లి చూస్తుంది తల్లి చూస్తాడు ఇది బంగారు వ్యాపారి చూస్తాడు నలుగురు చూస్తారు నలుగురు ఒక్కలాగే చూస్తారని పొలాడు ఎలా చూస్తాడు క్రేదనకం ఇది ఆటలు వస్తువు అన్నట్టుగా చూస్తాడు ఒకళ్ళు ఆభరణం ఇది ఆభరణము అన్నట్టుగా అభివృద్ధిస్తుంది ఎంద్రెలా చూస్తాడు నేను ఇరవై తులార బంగారం చేయించాను ఆ బంగారం చేస్తుంది అనే ఈ బంగారం నాది బంగారంలా చూస్తారు ఆభరణం ఇలా చూడదు ఆభరణం అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు ఏదో కొద్ది ఇంపార్టెంట్స్ ఉంటుంది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆభరణం ఆవిరికే ఇంపార్టెంట్ వీరికి పెద్ద ఇంపార్టెంట్ కాదు అది మెక్నిస్ చేయించుకున్న అతనికి అభ్యంతరం లేదు మధ్యాహ్నం చేయించుకున్న అతనికి అభ్యంతరం లేదు యాజలాంగ్ అది ఇంట్లో ఉన్నంత సేపు అతనికి అభ్యంతరం అభిమానం ఇంత బంగారం నా భాగ్యం వంటి ఇంత బంగారం ఉన్నది అన్నది అభిమానం అలా ఏమైతే పెళ్ళయింది కదా మీ ఆవిడకి బంగారం వంటలు ఇచ్చేమని అడుగుతాం అంటే పచ్చ కులాలు పెట్టండి ఆ బాధనే పెట్టేవాళ్ళు సో అది అభిమానం ఉంటాయి అటువంటి అభిమానంతో ఇటు చూస్తాడు అంటే చీసి చీపి వేరని అందుకోసం వివరణ ఇప్పుడు ఈ బంగారు వ్యాపారం ఉన్నాడు అతను ఆటబొమ్మగా చూడదు ఆభరణంగా చూడదు అభిమానంగా చూడదు అది వస్తువుగా చూస్తాడు ఈ బంగారము శుద్ధమైన బంగారము దాన్ని చూడగానే తెలిసిపోతుంటే ఇది ట్వంటీ ఫోర్ చూడగానే తెలిసిపోతుంది అలా చూస్తుంది నలుగురు నాలుగు రకాలుగా చూస్తారు ఒకే వస్తువు అది సరైన అలాగే ఈ సృక్కుని రోడ్డు మీద పోయేవాడు వైదిక కర్మ అంటే ఏదో తెలియనివాడు ఎలా చూస్తాడు చెక్క మొక్కతో చేసిన స్కూన్ అంటాడు వైదికుని ముందుకు వెళ్ళి ఇది కచ్చితో చేసిన స్కూన్ అంటే అతను కడుపురి కొడుపుతాడు దాన్ని హిందనే మాటతో వాడతాడు సృక్కు అని దాన్ని జాగ్రత్తగా భద్రంగా దృష్టించాడు తృప్తి సృవము సృక్కు అని వాడతారు కానీ ఏదన్నా మీతోటస్పూములు ఏవో ఉన్నాడు సూర్యుడు అంటే ఇవి అలాగా ఇంజే చెత్తస్పములు కాదు అది సృక్కు సృవములు వాటి అతనికి ప్రత్యేకమైన ప్రేమ అది కర్మ సో ఈ లౌకికుడి దృష్టి వేరు వైదికుడి దృష్టి వేరు ఏమండి బ్రహ్మవేత్త దృష్టి ఎలా ఉంటుంది సర్వము ్రహ్మే ఇది కూడా బ్రహ్మే అని అంటారు దీనికే నేను రహుగణ జడభరత సంవాదం దృష్టాంతం కూడా చెప్పాను అని అది కూడా గుప్ప పలచీలో కూర్చున్న వాడిని మోసుకుంటే ఆయన ఏమంటాడంటే ఈ చెత్త ఈ చెట్టులో కూర్చున్న ఈ చెట్టుని మోసుతోంది అంటారు అనే శ్లోకం భాగవతం ఇది ఒక చెత్తు చెప్పే కదండి చెత్త ఎలా తయారైంది పంచభూతాలతో తయారైంది ఇది చెత్తగా చెట్టు నేలలో సారం తీర్చుకుని తయారైంది ఇది అలా తయారైందే కదా చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి దీనికి పోస్తూ ఉండాలి చెట్టు గాలి తీల్చుకుంటుంది ఫొటోసెన్సెస్ ఇది ఇది అంతే చేస్తుంది గాలి చేసింది ఫొటోసెన్సోసిస్టు లాంటి పనే చేస్తూ ఉంటుంది ఇదో చెట్టు ఇది మూలం ఒకసారి శాఖ అశ్వర్థం రాట్టు ఇది చెట్టుకి రేళ్లు మూలం ఒకసారి శాఖ ఇదో ఇది శాఖలు శ్వాసలు కిందకున్నాగా వర్మంలో శ్వాస ఇది రేపు ఉంటుందనే గ్యారంటీ ఉందా లేదు అస్పష్టం ఇలా అంటే రేపు ఫార్మ్ ఉంటే ఏం లేదు రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు కాబట్టి అస్పష్టం అయితే కదా ఇది చెట్టే అది మనసులో పెట్టుకుని ఈ చెట్టు ఈ చెట్టుని అంటే ఈ మోస మోసేవాడు అనే చెట్టు రాజు అనే చెట్టుని పలతీలో కూర్చున్నాడు పలకీ చెట్టే కదండి హత్యతో చేసిందే కదా అంతా ఒకటే చెట్టు మీద చెట్టి చెట్టులో చెట్టి కూర్చుని ఉంటే దీంట్లోనూ పెద్ద ప్రశ్నలు అందుతాయి అడుగుతున్నాయి భరతు అడిగేందు ఈ వబోయ్ ఏం పండుగ ఆయన దిగేసి ఎన్ని కాలుమీ పడతాడు అమ్మ వేయ ఎంత వేదాంతం చెప్పేసేవా మహానుభావ నీ చేత మోహించు నన్ను క్షణించు అంటే ఏం సరే నాకు వేదాంతాన్ని బోధించుకోమంటే అప్పుడు బోధిస్తుంది కాబట్టి బ్రహ్మవేత్త దృష్టిలో సర్వము పాంచభౌతికము కాబట్టి బ్రహ్మ కంటే ధన్యంగా లేదు బ్రహ్మ దేవ ఇది పశ్చిమ ఇది బ్రహ్మేనండి సర్వం బ్రహ్మ అయినప్పుడు ఇది బ్రహ్మ కేతులు బ్రహ్మే ఫలము బ్రహ్మే పుష్పము బ్రహ్మే అంతా బ్రహ్మే బ్రహ్మ తప్ప ఇంకేది ఎవరిథింగ్ ఈజ్ మ్యాటరా కదా కదా అర్పణం ఉంది మేటరేనా పృథివి మ్యాటర్ ఎవరిథింగ్ ఈజ్ మ్యాటర్ అర్పణ ఇప్పుడు స్కూల్ అనేకం మేటర్ అనే అనేకమా ఒక్కట మేటర్ ఆ మేటర్ యొక్క యథార్థ స్వరూపానికే బ్రహ్మ అని పేరు బ్రహ్మ అంటే ది రియాలిటీ ఆఫ్ ది మేటర్ దేనిని మేము మేటర్ అనుకుంటున్నావో దాని యొక్క యథార్థ స్వరూపానికే బ్రహ్మ అని పేరు కాబట్టి బ్రహ్మార్పణం బ్రహ్మైవేతి పశ్యతిరీ దీనికి దృష్టాంతం ఏం చెప్తున్నారంటే యథా శిక్తికాయాం రజతభావం పశ్యతిరే బ్రహ్మై అర్పణమితి యథాయజేతి ఏది రజతమో అదిశుక్తికా అంటే ఆల్పిక్ రజతమంటే వెండి నేగమి య సహా పుల్లింగాలు కనుక య సహపి నపుసలింగా ఏం పెడతారు ఏతు తత్తు వినాలి సో రజతం నపుంసలింగం సుప్తికా స్త్రీలింగం అయితే దానికి కూడా తత్తు పెట్ట ఎందుకంటే ఏ ద్రజతం తట్ సుప్తికా ఎక్కడైనా సా ఉందనుకోండి ఏ ద్రజతం సా సుప్తికా సుప్తిక వైపు పనులు ఇస్తే సా పెట్టుకోవాలి రజతం ఇస్తే తత్తు పెట్టుకోవాలి అదేమీ చెప్పండి చింత ఏం చేయాలి తత్తు సాధి వివక్ష నీరు ఎలా చేయాలంటే అలా చేయాలి ఇక్కడ శంకరులు ఏ రజతం తత్శక్తికి వస్తుని శక్తికి ఎలాగంటే ఏ ద్రజతం ఏ వస్తువుని రజతంగా నీవు భ్రమకుంటావో అది రజతం కాదు మరి ఏమిటి శక్తికైవ అని బాధాయాం సమానాధికరణ్యం అది ఎలా చెప్తామో అది ఈ బాధాయాం సమానాభికరణ్యాన్ని భ్రా్యా రజతాకారేణ ప్రతీతం తన్న రజతం వస్తుత శిక్ష అని దానర్థం ఆ వాక్యానికి అర్థం అక్కడ నా పడాలి వెళ్ళి నిషేధం తగలాలి నిషేధం లేకుండగా వాక్యం పూర్తి కాదు యద్భ్రాంత్యా అర్పణ రూపేణ ప్రతీతం తర్పణం వస్తుమైవ అని కింద బల్లంతున్నవారి వ్యాఖ్యానం సో ఆ విధంగా బ్రహ్మార్పణం ఓకే తర్వాత అదేర్పణ బుద్ధా దృశ్యతే లోకే సదశ బ్రహ్మవిద బ్రహ్మవి త్యర్థ లోకంలో ఏ అర్పణము అంటే ఆఫరింగ్ స్పూన్ అనే దృష్టితో దేనినైతే లోకంలో జీవులు చూస్తూ ఉంటారో తత్ అది అశ్వ బ్రహ్మవిద ఈ బ్రహ్మవేత్త యొక్క దృష్టిలో బ్రహ్మ బ్రహ్మయే అని అర్థం బ్రహ్మవేత్త యొక్క దృష్టి అలా సర్వమును బ్రహ్మగా దర్శిస్తాడు ఈశ్వరుణిగా దర్శిస్తాడు భిన్న భిన్నంగా దర్శించడం భిన్న భిన్నంగా కనపడతాయి నామరూపాత్మకంగా కనపడ్డా నామరూప దృష్టిని తిరస్కరించి వస్తు దృష్టిని కలిగి ఉంటారు మీరు మనిషితో మాట్లాడుతున్నారనుకోండి ఆ మనిషితో మాట్లాడేప్పుడు అనేక రకాలుగా మాట్లాడతారు ఈ మనిషి మనకి మిత్రుడు అన్నప్పుడు ఆ రకంగా మాట్లాడతారు మనకి శత్రువు అన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు న్యూట్రల్ అన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు ఈశ్వర స్వరూపుడు అన్నప్పుడు ఇంకో రకంగా మాట్లాడతారు దాన్ని ఈశ్వరీయ వ్యవహారము ఈశా భాష నిర్మిస్తాం ఈశ్వర బుద్ధితో మనం మాట్లాడతాం అతను అపకారం చేసేదనుకున్నాయి ఈ అపకారానికి ఏమి లేండి అపకారాలు ఉంటాయి పోతూ ఉంటాయి ఆ మనస్సులో దోషం ఉండడం చేత అలా దేహము మనస్సు అదేమి దోషం ఉంటుంది ఆ దేహము మనస్సు నుండి దోషం ఉంటుంది ఈ దేహంలో మనస్సులో కూడా దోషాలు ఉంటాయి దోషాలు సర్వత్రా ఉంటాయి కానీ ఈ దేహానికి మనస్సుకి ఆ చేష్టని విజ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి ఆత్మ చైతన్యం అది ఏకమే అది వేరు కాదు విఆర్ వన్ యాజ్ ఆస్మన్ విఆర్ మెనీ యాజ్ మైండ్ అండ్ బాడీ బట్ యాజ్ ఆస్మన్ విఆర్ వన్ ఈ దృఢమైనటువంటి జ్ఞానం గలవాడికి ఎదుటి వాడే శక్తి బుద్ధి కలగదు ఆల్ ఇస్ డిగ్నిటీ దెర్ ఇస్ నో ఫోన్ దెర్ ఇస్ నో ఫ్రెండ్ దెర్ ఇస్ ఓన్లీ డిగ్నిటీ ఆ విధమైనటువంటి దర్శనంలో ఉంటారు మహాత్ములు మహాత్ములు అలాగే ఉంటారు సో మహాత్ములు ఎక్కడూ కూడా ధర్మాధర్మాలని అడ్డుగా పెట్టుకుని ఆ తొలబడ్డ పెట్టుకుని జడ్జిమెంట్తో అవి చేయరు ధర్మాధర్మాన్ని జడ్జిమెంట్ చేరు అందరి ముందు ఈశ్వరుని దర్శించుకుంటూ పోతారు ధర్మాధర్మాల జడ్జిమెంట్ ఎవరు చేస్తారంటే మతపరమైనటువంటి ఆగ్రహం గలవాళ్ళు ధర్మాధర్మాల జడ్జిమెంట్లు చేస్తూ ఉంటారు సర్వమునందు ఈశ్వరుని దర్శించేవారు ధర్మాధర్మముని జడ్జిమెంట్ చేరు అలా ఉంటారు ఎందుకు ఒక కృష్ణాంతా ఒక మహాత్ములు నడిచి వెళ్తున్నాడు ఎందుకు అంటే ఒక యువ యువకుడు యువతి అడవిదారి ఆ దాటిలో దాటి ప్రక్కనే ఒక చెట్టు చెట్టు పక్కన కూర్చుని బుసగుసలు అడుగుతున్నాడు ఆవిడేదో ఈ చెలో బొసగుసలు ఆడుతాడు ఈ నడిచి వెళ్తున్నాడు వాళ్ళిద్దరూ ఈస్ట్ డిస్టర్బ్ అయిపోతారు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఏకాంతంలో ఉన్నాం అనుకున్నా వాలంటైన్స్ డే సమాచారం సో మనం ఉన్నామనుకుని వాళ్ళు బొసగుసలు అడుగుంటూ ఉంటే ఈయన తక్కువ తక్కువ తక్కువనే ఈ కళ కచ్చ పట్టుకొని కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు తర్వాత చేయడం మానేస్తుంది తర్వాత కాళ్ళు నడుస్తుంటే కాళ్ళ కింద ఎందుకు అయినా ఆకుల వస్తుంది దానికి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అందుకోసం ఏం చేస్తున్నారు అంటే దమ్ములు కళ్ళు మిసి వస్తుంది గుడ్డి వాళ్ళ ఆ కచ్చిపతి ఇలా వెళ్ళాడు వాళ్ళు విడిచిపడతారు మెందు ఎవరూ వచ్చారు అనుకుంటారు ఏం తర్వాత కూర్చో ఆయన కనపడతాయి అనేసి మళ్ళీ కూర్చొని వాళ్ళు కొద్దిగా ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు కళ్ళు పెరిచేసి మమ్మీగా వెళ్తుంది అలా ఎంజేషన్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళు పాపం మీద పుష్పస్ అడుగుతుంటే మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అంటే ఇది ఇది వ్యాలంటైన్స్ డే అనేది దాని మీద ఇక అబ్జెక్షన్ పెట్టడం ఇది ఏం చేయమో అవసరం అయితే సపోర్ట్ చేయడం అన్న రావచ్చు ఏమో ఇలాంటి ఉంటాయి కానీ మహాత్ములు ఎటువంటి దృష్టిగా టీచర్లో ఈ వ్యాలంటైన్స్ డే మంచి చూడో నేనే ఉంటాను లేదు వీరికి అసలు నేను చెప్పిన మహాత్ముల దృష్టి ఎలా ఉంటుంది అన్నడానికి దృష్టాంతారు దే రోజు మహాత్ములు జడ్జి చేయరు వీళ్ళిద్దరూ వీళ్ళకి పెళ్ళి అయిందా లేదా వీళ్ళిపల్లలా కూర్చోస్తాం కూర్చోకూడదు ఈ జడ్జిమెంట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళిద్దరు ఎందుకు కూడా ఆ మహాత్ముని ఈశ్వరుడే కడతారు అన్న వాళ్ళ మనస్సుల్లో ఉండే గుణదోషాలు అవన్నీ దేవుడు లుక్అవు ఆయన లుక్ అవుతుంది ఆయన హీ క్ అర్పణ బుద్ధి గృహ్యతే లోకే త్రహ్మవిద బ్రహ్మ ఇవ దేన్ని స్తూలనుక్కుని లోకంలో సామాన్య దేవులు అనుకుంటూ ఉంటారో అది బ్రహ్మవేత్త యొక్క దర్శనంలో అది బ్రహ్మే తప్ప స్కూనేమిద బ్రహ్మేది బ్రహ్మహవి హిర్బుధ్యుహ్యమానం ఈ ఇంకా హవిష్యుండే ఈ స్పూన్ లోపించుకుంటారు గిన్నెలో నుంచి హవిష్యంటే ఆ అద్యని కానీ వండిన అమ్మని కాని దాన్ని హవిష్యని అంటారు హోమం చేయబడి దాన్ని హవిష్య అంటారు ఈ హవిష్య ఏమిటది అది బ్రహ్మే దాన్ని కూడా హవిర్బుద్ధితోటి స్వీకరింపబడుతూ ఉంటుంది అందరి చేత ఇది హవిష్యు అనే బుద్ధితో స్వీకరింపబడుతుంది కానీ బ్రహ్మవేత్త దృష్టిలో అది కూడా బ్రహ్మేణి బ్రహ్మవేత్త ఎలా ఉంటాడంటే తైత్రియంలో వచ్చి మీకు గుర్తు ఉంటుంది అహమన్నం అహమన్నం అహమన్నం అహమన్నాథ అహమన్నాదహ అహమన్నాథా సామకాలంలో చెప్తా నేను అన్నము నేనే అన్నమును భక్షించువాడను నేనే అన్నాదహ నేనే అన్నము నేను అన్నము అంటే భోగ్యము అంటే భోక్తా అన్నము అంటే ఆబ్జెక్ట్ అనర్థం అన్నాద అంటే సబ్జెక్ట్ అనర్థం ఐమ్ ది సబ్జెక్ట్ అండ్ ఐమ్ ది ఆబ్జెక్ట్ దో డివిషన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషన్ అంతా నేనే నిజానికి ఘటం ఉందనుకోండి ఘటం బ్రహ్మే అని కదా అర్పణం బ్రహ్మన్న ఘటం బ్రహ్మన్న ఒకటే కదండి ఘటం బ్రహ్మే అని ఉన్నప్పుడు అంత యుక్తియుక్తమైన మాట అదేదని మరొకలేదు ఎందుకంటే నువ్వు ఘటం ఉన్నావు కదా ఘట అ నువ్వున్నావు నువ్వన్న ఘటము ఘటావచ్చిన్న చైతన్యం కంటే భిన్నంగా ఉందా ఘటావచ్చిన్న చైతన్యమా ఘటావచ్ఛిన్న చైతన్యం అండి ఈ కాన్షియస్నెస్ కండిషన్ పాట్ దానికి ఘటం అని పేరు బయట ఉన్నదానికి బయట లేదు నిజానికి ఈ బయట లోపల ఇది డివిఫన్స్ దేహాభిమానాన్ని గుర్తించింది బయట లోపల ఆ బయట లోపల పక్కన పెట్టి ఘటం అంటే ఏంటి ఇప్పుడు మీరు ఫోటో తీసే ముందు ఫోటో చూస్తారు ఫోటో చూసే ముందు ఇలాగ లెన్స్లోకి చూస్తారు మీరు చూస్తున్నారు వాడు అక్కడ నిలబడి ఉన్నాడు ఫోటో తీయబడి వాడు నిలబడి ఉన్నారు మీరు చూస్తున్నారు మీరు చూస్తుండే వాడిని చూస్తున్నారా ఫోటోలో ఉన్నదాన్ని చూస్తున్నారా కెమెరాలో ఉన్నదాన్ని చూస్తున్నారా కెమెరాలో ఉన్నది చూస్తారా వాడిని చూశానని అనుకుంటారు అనుకోవడం వాడిని చూస్తున్నామని అనుకుంటారు కానీ మీరు చూసేదేవి కెమెరాలో ఉన్నదాన్ని ఇప్పుడు చెప్పండి మీరు గతాన్ని చూస్తున్నారంటే రాష్ట్రీయంలో ఉన్న ఘటాన్ని చూస్తున్నారా బాహ్య దేశంలో ఉండే ఘటాన్ని ఘట దేశంలో ఉండే ఘటాన్ని చూస్తున్నారా హృదయ దేశంలో ఉండే ఘటాన్ని చూస్తున్నారా హృదయ దేశంలో ఉండే ఘటాన్ని చూస్తున్నారండి హృదయ దేశంలో ఉండే ఘటము చైతన్య భిన్నంగా ఉంటుందా చైతన్యం యొక్క వివర్తమే ఉంటుందా చైతన్య వివర్త అంటే మోడిఫి దేశం హృదయంలో మట్టితో చేసిన ఘటం హృదయంలో వెళ్ళి ఉంటుందండి హృష్ణ ఈ ఘటం దేనితో ఉంటుంది చైతన్యం యొక్క మోడిఫికేషన్ ఎదుక తెలివి యొక్క మోడిఫికేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి మీరు చూసే ఘటన ఏంటి తెలివి యొక్క ఒకనొక రూపము చూసేవాడు మేము ఏంటి తెలివి యొక్క మరి ఒక రూపము కాబట్టి తెలివి తెలివిని చూస్తోంది తెలివి యొక్క ఒక రూపము తెలివి యొక్క మరో రూపాన్ని చూస్తోంది ఈ రూపములు రామరూపములు మిత్య వాస్తవంగా తెలియడి కాబట్టి ఇప్పుడు తెలివి చూడబడే తెలివి తెలివి తీసే తెలివి తెలివి అహం బ్రహ్మం బ్రహ్మ కనపడిందా అంటే బ్రహ్మార్పణం బ్రహ్మ హిహి త్రహ్మాజ్ఞావితి సమస్తం పదం బ్రహ్మార్పణం అన్నప్పుడు బ్రహ్మార్పణం లేక వచ్చినాలి కాబట్టి నేర్వేర్పడాలి బ్రహ్మాగ్నౌ అన్నప్పుడు సమాసపరం ఎందుకని బ్రహ్మ విరపిస్తారు అనుకోండి బ్రహ్మ అగ్నౌ అన్నారు అనుకోండి ఇప్పుడు బ్రహ్మ ప్రథమాధి భక్తి అవుతుంది అగ్నౌ సప్తమైన భక్తి అవుతుంది కాబట్టి సమానాధికరణం కుదరదు బ్రహ్మైవ అగ్ని బ్రహ్మాగ్ని తస్మిల్ ఇప్పుడు సమానాధికరమే కుదురుతుంది కాబట్టి అది మాత్రం సమాసపరం బ్రహ్మ అనే అగ్ని ఎందు అని అర్థం అంటే దాని అర్థం ఏమిటి అగ్నిరపీ బ్రహ్మైవ ఎత్రూయే ఏ అగ్ని వెళ్ళైతే హోమము చేయమడుతున్నదో ఆ అగ్ని కూడా బ్రహ్మయే అగ్నిరపి బ్రహ్మైవ ఎత్రూయతే అగ్ని కూడా బ్రహ్మే కట్టెపుల్ల బ్రహ్మ అయినప్పుడు అగ్ని బ్రహ్మవు తేజస్సుది బ్రహ్మే బ్రహ్మణా కర్త బ్రహ్మైవ కట్టే త్యర్థ అక్కడ బ్రహ్మణా హృతం హోమము చేయబడినది ఎవరి చేత వీడి చేత హోమం చేయబడింది వీడు బ్రహ్మవుతాడా బ్రహ్మ కంటే భిన్నుడు అవుతాడు వీడు బ్రహ్మవుతాడు సర్వం బ్రహ్మనుకుంటే మళ్ళీ వీడు మాత్రం బ్రహ్మ కంటే భిన్నంగా ఉంటాడా వీడు బ్రహ్మ వారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అనే అయోధ్యాయం ఆఖరణ వస్తుంది సో జ్ఞాత్వాం ఊరోగతి సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం నన్ను తెలుసుకుని మానవుడు శాంతిని పొందుతాడు నన్ను తెలుసు అంటే ఎలా తెలుసు భోక్తారని యజ్ఞ తపస్ యజ్ఞమునకు భోక్త యజ్ఞమనకు భోక్త అంటే ఎవడు హవిష్ రెండు రకాల భోక్తలు ఉంటారు యజ్ఞానికి యజ్ఞం చేస్తే వచ్చే కర్మఫలాన్ని భోగించేవాడు ఎవడు కర్త అంటే యజ్ఞం చేసేవాడు యజ్ఞ ఫలాన్ని భుజిస్తాడు కాబట్టి భోగిస్తాడు కనుక వాడు యజ్ఞానికి భోక్త అవుతాడు యజ్ఞం చేసినప్పుడు ఆ హవిష్ను భుజించేది ఎవరు దేవత కాబట్టి ఇప్పుడు భోక్త దేవత భవిష్యత్తులో భోక్త వీడు ఆ రెండు రూపాలలో ఈశ్వరుడే ఉన్నాడు మీరు అగ్నేయ స్వాహ అంటే ఈ స్వాహాన్ని హోమం చేస్తున్న కర్త రూపంగా ఆ అగ్ని దేవత రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు భోక్తారం యజ్ఞ తపస్ ఆ విధంగా తెలుసుకుని వీడు శాంతిని పొందుతాడు లేకపోతే అగ్నిదేవత భిన్నంగా ఉంది వీడు భిన్నంగా ఉన్నాడు అనుకోండి శాంతి నుంచి వస్తుంది అశాంతే ఉంది భయం అపరాధం చేశానేమో అగ్నికి సరిగా హవి ఇవ్వలేదేమో అగ్నికి ఇచ్చాను కానీ వాయువు తెరవలేదేమో ఈ అగ్ని దేవత యొక్క అనుగ్రహం కొద్దిసేపు మళ్ళీ తొలగిపోతుందేమో అనే భయమే కదా అంతా భయం వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే భయం ఉందా ప్రేమ ఉందా లోకంలో భయం ఆయనే కొమ్మ ముంచుతాడు అనే భయం అలా ఉండకూడదు భక్తి ప్రేమతో ఉండాలి ఆయనే వీల్ నాట్ డిస్టర్బ్ ఎని బాడీ ఎందుకు వెంకటేశ్వర స్వామి ఆయన ఎవరని ఎందుకు హింస పెడతాడు అనుగ్రహిస్తాడు కానీ హింస పెట్టడం హింస పెడతాడేమో అంటే భయం అవుతుంది అండి దాన్ని తేదస్తుంటూ అలా అంటూ ఉంటాను మీరు ఏమనుకోండి సో బ్రహ్మైవ కర్త హోమం చేసేది కూడా బ్రహ్మ బ్రహ్మైవర్ ఎప్పుడు తృతీయావశితి కర్తలు చెప్తున్నా కర్తరి తృతీయ కర్తను తృతీయావశి చెప్తుంది చాలా ప్రథమాద శక్తి ప్రాథమే ప్రాతిపదిక అర్థాన్ని చెప్తుంది ప్రాతిపదిక అర్థే ప్రథమా ప్రాతిపదిక యొక్క అర్థాన్ని తెలుస్తుంది చెప్పదు రామ రావణ రామేణ హతహ ఇప్పుడు రావణ అనే కర్త ఏంటంటే కర్మ కదా కాబట్టి బ్రహ్మాది భక్తి ప్రాతిపదిక అర్థాన్ని తెలుస్తుంది చెప్పదు ఒకప్పుడు కర్త ఖర్చు ప్రాతిపదికార్థం గది జాక్షిందంట కర్తను తృతయాలు భక్తి చెప్తుంది రామేణ రావణ హత్యా చెప్పింది బ్రహ్మణ హుతం అంతేతనే ఇక్కడ కర్త అని చేశారా బ్రహ్మ యొక్క కర్తే వ్యర్థ తృదే అవసిన బట్టి ఈ కర్త ఉన్నాడే వీడు కూడా బ్రహ్మే ఈ సర్వాత్మభావాన్ని చెప్పే శ్లోకం సర్వము బ్రహ్మయే సర్వము బ్రహ్మ అంటే ఆత్మ సర్వాత్మభావాన్ని జ్ఞాని యొక్క దర్శనాన్ని శ్లోకం అక్కడక్కడ మనం ఈ దేహము కాదు అని చెప్తాము అది సాధకులు చేయాల్సిన వివేకాన్ని చెప్పే సాధన దశలో సాధకుడు చేసే వివే వివేకం అంటే తేడా చెప్పే శ్లోకం ఒక రకంగా ఉంటుంది జ్ఞాన దశలో సాధ్యస్థితి అంటే పొందాల్సిన జ్ఞానాన్ని పొందేసిన జ్ఞాని యొక్క దర్శనంలో సర్వాత్మభావాన్ని చెప్పే శ్లోకం వేరుగా ఈ శ్లోకాన్ని శ్లోకాన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు ఈ రెండు ఇంటికి కనుక అన్వయించి ఈ పుస్తకం లేదనకూడదు ఎత్తేన హృతం హవన క్రియా సహ్మైవ బ్రహ్మనా అంటే బ్రహ్మచేత అంటే కర్త బ్రహ్మ హృతం అంటే క్రియ ఆ క్రియ కూడా బ్రహ్మయే ఇప్పుడు సినిమాచర మీద ఒక ఆయన హోమం చేస్తున్నాయి అనండి ఇప్పుడు మీద అహు అతృక్కుంది అదేమిటి కానీ ఆ సూక్కులో ఆజ్యం ఉంది అదేంటి కాంతి అది అగ్నిలో వేస్తున్నాడు అగ్ని ఏమిటి కాంతి ఈ నిలబడున్న హోమం చేసి ఆయన ఏమిటి కాంతి ఈయన ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళతాడు సినిమాలోనే స్వర్గానికి వెళ్తాడు ఆ స్వర్గం ఏమిటి కాంతి అలాగే అంతా కాంతి తప్పించి ఆ కాంతి స్థానంలో ఆత్మచైతన్యాన్ని పెట్టండి అదే బ్రహ్మ సర్వం బ్రహ్మ హవన క్రియ కూడా బ్రహ్మయే హను చూసే క్రియ ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మే గంతవ్యం ఫలము వదతి బ్రహ్మ ఇవ ఈ యజమానుడు యజ్ఞం చేసిన పొందాల్సిన ఫలం స్వర్గాది ఫలం ఏదైనా ఉంటుంది కదా అది కూడా బ్రహ్మే ఇప్పుడు ఒకప్పుడు విహలో ఫలాలు ఉంటాయి చిత్రయా చేత పశు కామ పశువులు ఆ యజ్ఞం చేశారు పశు సంపద లభిస్తుంది పొరవాళ్ళ పాపం అలా ఉండేవారు ఈ రోజుల్లో పశువులు ఎవరికీ అక్కర్లేదు ఆవులు ఆవులు గేదులు ఎవరికీ అక్కర్లేదు నిజానికి రోడ్డు దగ్గర వెళ్తూ ఉంటే గేదెలు కనబడ్డాయి చికాకు పడతాయి కారు కడ్డం ఇబ్బంది పడతాయి నిజానికి మనం వాటికి అడ్డం వస్తున్నాం ఇవన్నీ గోచారములు ఆవులు గేదెలు మేసే ల్యాండ్స్ ఇవన్నీ ఒకప్పుడు ఆవులు మేయడం కోసం గోచారములు అని బచ్చిత బయళ్ళు కింద ఉగులేసేవారు పశువులు మేస్తాయంట ఆ పశువులు వేసేటువంటి స్థానాల్లో మనం కాలనీ కట్టేసాం చెరువులు నీళ్లు నిలబంటాయని చెరువులు కోసం స్థానాన్ని ఇందులో పెడితే ఆ గొయ్యతో సహా కబలించేసి ఇల్లును పాఠశాలలో కట్టేసాం ఆఖరికి కాలవ కోసం అనే స్థానాన్ని వీలు ఆ కాళవని కూడా అక్రమించేసి ఇల్లు చేస్తున్నారని కాబట్టి కాలవ ఇది ఇది కట్టిస్తుంది బాబు అని పెద్ద హెడీ డ్యూస్లో న్యూస్ పేపర్లో కాబట్టి ఇల్లుకొచ్చేటటువంటి ఈ పెద్ద ఈ బిల్డర్ మేనియాలో పడిపోయి గోచరాలు అన్నీ కూడా పోయాయి లేకపోతే ఇవన్నీ పశువులు మేక్ష మోదీ దీంతో ఎంత బిల్డింగ్ కట్టేసామంటుంది సో కాబట్టి వాటికి మనం అర్థం వస్తున్నాం మనకు అవి కానీ మనిషి ఏమనుకుంటాడు బర్రె కనపడకూడదు ఆవు కనపడకూడదు న్యూషియమ్స్ కదా కానీ పొద్దున్న తెల్లారి కాఫీ కాలు పాలు వేసి కాఫీ మాత్రమే కావాలి పాలు కావాలి పసు పడి తనికి రాదు పసు అసలు ఉండకూడదు కనపడకూడదు పాలు మాత్రం కావాలి పూర్వం వాళ్ళు ఏమనుకునేవారు అంటే ఎన్ని పాలిస్తే అన్నిటి అవుతామయా మన ప్రాప్తి ఉండాలి ఇంట్లో ఒక ఆవు పెట్టుకుందాము అని అనుకునేవారు ఆవు ఒకప్పుడు ఆవు ఉండి పట్టింటికి పాలకు ఏది మీరు అప్పుకొచ్చారంటే మా ఆవు పాలు మళ్ళీ సీజన్లో ఇస్తుంది ప్రస్తుతం పోవట్లేదు కాబట్టి రిల్లేడు పాలు అస్తే బండి అని తెచ్చుకొని కాఫీ పెట్టుకుంటాయి వారు పాపం ఆవులు పోషిస్తూ ఉండేవారు అది పాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన ఇచ్చినవి లేనప్పుడు లేదు కానీ ఆవులు మాత్రం పోషిస్తూ రివర్స్ అయిపోయింది వాల్యూ సిస్టమ్ అంతా రివర్స్ అయిపోయింది సో చిత్రయా చేత పశుకామహ పశు సంపదను కోరి యజ్ఞం చేసేదాన్ని దానికి ఆటంకాలు ఏం లేకపోతే ఆ యజ్ఞం సక్రమే ఎనిమిది నాలుగు సంపద వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ పశువు బ్రహ్మగా బ్రహ్మ అంటారా కాదంటారా ఫలం కూడా బ్రహ్మే సంగదాయం విహలోక ఫలం కూడా బ్రహ్మ ఏన గంతవ్యం ఎత్ తేన గంతవ్యం తత్ఫలం అప్పు బ్రహ్మ బ్రహ్మకర్మ సమాధిన అదే దీనికి బ్రహ్మకర్మ సమాధి అని పేరు కర్మలో సమాధిని దర్శించేట సమాధి అంటే చిత్త విక్షేపం ఉండకూడదు చిత్త ఏకాగ్రత అయితే సమాధిని కదా ఇక్కడ చిత్తం ఏకాగ్రం ఎక్కడైంది కానీ కర్మ చేస్తూనే ఉంటాడు సమాధి స్థితికి వెళ్ళిపోతాయి కర్మ సమాధి అంటారు చాలా గొప్పది ఇప్పుడు సాధారణంగా యోగుల దగ్గరికి వెళ్ళి సమాధి గురించి మాట్లాడండి మీరు వాళ్ళు ఏమంటారు అన్ని పనులు మానేసేయి వచ్చి నా దగ్గర కూర్చో పెట్టలు మినులు మాత్రమే తిను మామూలు వండినన్నాలు అవి తినకూడదు ఎందుకంటే సమాధి రావాలంటే మీరు ఏది పడితే అది ఇడ్లీలు దోశలు తింటే సమాధి రాదు నానబెట్టి పెట్టలు అలాంటివి తింటేనే సమాధి వస్తుంది అదే తిను తెల్లవారు ధావాలను మూడింటికి వెళ్ళి స్నానం చేసేసి తన నెల స్నానం చల్లవు ఇలా బిగింపు కూర్చుంటే అప్పుడు ఎలా అభ్యాసం చేయగా చేయగా సమాధి వస్తుందంట కానీ ఇంకేం సమాధి ఇక్కడ కర్మ చేస్తూనే ఉన్నాడు హోమం చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అన్నీ చేస్తూనే ఉన్నాడు కళ్ళు పెరిగే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు అయినా సమాధి కర్మ సమాధి కర్మ చేస్తుండగా సమాధి కర్మకి సమాధికి అపోజిట్ కర్మ విక్షేపం సమాధి అంటే ఏకాగ్రత ఇది విక్షేపంతో కూడిన ఐకాగ్రత అదల్లా సంభవం అంటే ద్వైత దృష్టి లేకుండా ఉండాలి అంటే అద్వైత దృష్టి ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఏమి శాస్త్రం శాస్త్రం అంటానండి ఇది వేరు ఈ స్కూలు వేరు అగ్ని వేరు వీడు వేరు స్వర్గం వేరు ఇవన్నీ వీడికి స్వర్గం దేవుడు వేరు దాన్ని శాస్త్రం దానికి అది శాస్త్రం కావాలా అది మన మురారికి తెలియదు అది అది మామూలు సామాన్య తెలుసు రిక్షాపులని తెలుస్తున్నా సార్ వెళ్ళబడినా దానికోసం శాస్త్రంలో సంస్కృతిలో పదివేలు శాస్త్రాభ్యాసం చేసి వేదాలు వదిలించి మీరు తెలుస్తున్నది ఏమిటంటే దేవుడు వైకుంఠంలో ఉంటాడు నేను ఎక్కడ ఉంటాను అయ్యో అది తెలియడానికి వేదాలు వదిలించిన ఎందుకండి మీరు మామూలు మన చిన్నపిల్లలను అడగండి ఎలా దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడగండి ఎవరన్నా పదివేలు పోతాను పై చూపిస్తాడు పై చూపిస్తాడు దేవుడు ఎక్కడ ఉంటాడు మేఘాల్లో ఉంటాడు దీనికోసం శాస్త్రం రావడం శాస్త్రం చదివి ఆ దేవుడు నా హృదయంలో ఉన్నాడని తెలుసుకునే నేనే ఆ దేవుడిని తెలుసుకోవడానికి శాస్త్రం అవసరం కాబట్టి అటువంటి బ్రహ్మను సర్వత్రా దర్శిస్తూ కర్మను చేసినట్లయితే ఆ కర్మ ఏమైపోతుంది బ్రహ్మకర్మ అయిపోతుంది బ్రహ్మకర్మ విక్షేపం కాదు బ్రహ్మకర్మ సమాధితం దీనికి ఒక దృష్టాంత మంచి దృష్టా అంత ఒకతనం నా దగ్గరికి ధ్యానం చేస్తున్నానండి మనస్సు చెదిరిపోతుంది నేనున్నాను దేని మీద ధ్యానం చేస్తున్నావో చెప్పు ధ్యేయం ఉంటుంది కదా ఏకాగ్రత చేయాల్సింది శ్రీకృష్ణుని ఏదో ధ్యానం చేసుకున్నానో కానీ మనసు చెగిరిపోతుంది ఎక్కడికి చెదిరిపోయింది చెప్పిన రెండు మూడు దృష్టాంతాలు చెప్పు రైల్లో ప్రయాణం చేశాను రైలు గుర్తుకొచ్చింది కొండ వచ్చాను కొండ గుర్తుకొచ్చింది కాఫీ హోటల్కి వెళ్ళాను కాఫీ హోటల్ గుర్తుకొచ్చింది యూనివర్సిటీకి వెళ్ళాను యూనివర్సిటీకి గుర్తుకొచ్చింది ఓకే ఇప్పుడు నువ్వు చెప్పు శ్రీకృష్ణుడు దేవతీనందనుడు అని అనుకుంటున్నావా కాదు శ్రీకృష్ణుడు ఏమన్నాడు మత స్పరపరంగాణమే పూజ దక్ష్టి ధనం చేయాలని హే అర్జున నాకంతా భిన్నంగా రెండో వస్తువు లేరు పోమన్నాడు కాబట్టి మీరు యూనివర్సిటీ గుర్తుకొస్తే యూనివర్సిటీ ఏమిటది శ్రీకృష్ణుడే కొండ ఏమిటి శ్రీకృష్ణుడే నది శ్రీకృష్ణుడే కోటలు శ్రీకృష్ణుడే ఫలానా వాళ్ళు మా గుర్తుకొచ్చాడు వాడు శ్రీకృష్ణుడే అందరూ శ్రీకృష్ణుడే సర్వము శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు కానిది నువ్వు గుర్తు చేసుకుని చెప్తున్నారు అవునా ఆలోచనలో చూసుకుంటే మనకి ఏది తలపుకి వచ్చినా అది శ్రీకృష్ణుడే ఇది మనస్సులో గతిపరుతావు ఈసారి గుర్తు ధ్యానాన్ని నాకు మనస్సు శ్రీకృష్ణుడు కాని దాని చోటకి వెళ్తే అది నిక్షేపం శ్రీకృష్ణుడు కాని దాని మీదకి వెళ్ళాలి మనస్సు అది నిక్షేపం శ్రీకృష్ణుడే అయి ఉన్నదాని మీదకి వెళ్తే విక్షేపం ఎందుకు నీకు ఫలం గుర్తుకొచ్చిందండి మహబూడిని గుర్తుకొచ్చి అది శ్రీకృష్ణుడే బావమూర్తి గుర్తుకొచ్చాడు అనుకోండి ఆ వారు శ్రీకృష్ణుడే లేకపోతే బాసు గుర్తుకొచ్చారు అనుకోండి ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ న్యూషెన్స్ వారు కూడా శ్రీకృష్ణుడే అన్నీ శ్రీకృష్ణుడే సర్వము శ్రీకృష్ణమయ్యని జరుగుతాయి ఆ శ్రీకృష్ణ శరణమ్మ ఇప్పుడు చెప్పుడు నీ ధ్యానం కుదిరిందా లేదా అని అడిగారు వారిని వాళ్ళు చక్కగా అదే బ్రహ్మకర్మ సమాధి విక్షేపం ఎంత విక్షేపం ఉంది స్కూలు అగ్ని హర్త ఫలం క్రియ ఇన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నట్టుగా అనిపించినా అల్టిమేట్ గా సర్వం బ్రహ్మ ఆ కర్మ బ్రహ్మకర్మ అయిపోతుంది అది విక్షేపం కాదు సమాధి అయిపోతుంది ఇప్పుడు విష్ణుదాస నామాలు జరిగారండి మొదటి నామం ఏది రెండో నామం ఏది విష్ణు నామం ఏది నాలుగో నామం ఏంటి అన్ని నామాలు విష్ణువే వసంటే అది విష్ణువే కహ అంటే విష్ణువే కిమ్ అంటే విష్ణువే కష్మ్ అంటే ఉంది కదా విష్ణు చేస్తున్నాం అన్న అది విష్ణువే కహ అంటే విష్ణువేట ఎవడు అని అర్థం అది విష్ణువే కిమ్ అంటే అర్థం అది విష్ణువే అన్నీ విష్ణువే నక్షత్రాలు విష్ణువు అది విష్ణు అన్నీ విష్ణు అని నామాల విష్ణు ఎదురుస్తుంది నాకు గుర్తులేదు కాబట్టి విష్ణువు కాని ఉంటే విష్ణువు నుంచి మనస్సు మండింది అని చెప్పచ్చు బ్రహ్మకర్మ సమాధి అని సో బ్రహ్మయుగ కర్మ బ్రహ్మకర్మ బ్రహ్మే కర్మ అయింది ఆ కర్మలో వీడు మనస్సు ఏకాగ్రమైపోయింది ఎక్కడికి వెళ్ళినా మనస్సే ఆ కర్మ బ్రహ్మలోనే ఉంది బ్రహ్మను దాట ఎక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి బ్రహ్మకర్మ సమాధి ఎవరికి అటువంటి సమాధి ఏకాగ్రత ఎవరికి ఉందో అతివాదిని అతివాదిని బ్రహ్మకర్మ సమాధి అని అంటారు సో అటువంటి బ్రహ్మకర్మ సమాధి కలిగిన వ్యక్తి పొందేటువంటిది ఏమిటం లేదు బ్రహ్మేణం కాదు స్వర్గాన్ని స్వర్గమైండి బ్రహ్మే స్వర్గం కూడా బ్రహ్మ బ్రహ్మ దీని శక్తి ఏం లోకసంగ్రహచుకీర్షునా పరమాధ అకర్మ బ్రహ్మబుద్ధ్యుపమృదుత్యా సంగర్ లోపకాన్ని వర్త ఉపమర్దనము ఉపమర్దనం చేసేటప్పుడు ఉపమర్ధదనం చేయడం అంటే పచ్చడి చేయడం అని పచ్చడి బండ తీసుకుని రోట్లో వేసి రోట్లో ఏమైనా వేస్తారో కొబ్బరికాయ పొక్కలు పోపు మిరపకాయలు పోపు ఆవాలు వెరియాలు ఇవి అవి నూనె ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇంగువులు ఇవన్నీ వేస్తారు దాంట్లో మామూలుగా వేసినప్పుడు చూస్తే ఒక డజన్ ఇప్పుడు దాన్ని ఉపమర్దనం చేస్తా చేస్తే పచ్చడి అయిపోయి అంత ఒక్కటే అవుతాం ఇది చూసి ఇది ఇటువైపు పచ్చడి అటువైతే ఒకటి పచ్చడి ఇటువైపు అన్ని పచ్చడి బతుంది ఏం లేదు దాన్ని ఉపమర్దనం అంట అటువంటి ఉపమర్దనం చేయాలి ఇప్పుడు అర్పణము సృక్కు మీదే ఒకటి బ్రహ్మ బ్రహ్మజ్ఞానము అనే రోట్లో వేసేసి వీటిని అంత పచ్చడి చూసిస్తే యాఖరికి ఏం మీ బ్రహ్మం ఉపమర్దనం అంటారు ఈ ఉపమర్దనము ఫిజికల్ గా ఉపమర్దనమేం లేదు ఇక్కడ ఇంకా భావాత్మకమైన ఉపమర్దనం సో బ్రహ్మబుద్ధితో ఉపమర్దనం చేసేదాన్ని అర్పణం చూపిస్తే ఇది ఏమిటండి బ్రహ్మే కథల్లి హు ఇది బ్రహ్మే డజన్ ఐటమ్స్ చూపిస్తే వీరి అన్నింటినీ బ్రహ్మ అనే మూసలో వేసేసి అన్నింటినీ భావంలో బయట ఏం బ్రహ్మబుద్ధి చేత ఉపమృతిత వైపు వీడు కర్మ చేస్తున్నాడు ఈ కర్మ క్రియారూపంగా భిన్న భిన్నంగా ఉండేటువంటి కర్మలాగే అంటారా లేకపోతే కర్మ సంబంధం లేని బ్రహ్మ అయిపోతుందా కర్మ సంబంధం లేని బ్రహ్మ అయిపోతుందా కర్మలా ఉన్నా కర్మార్థత అకర్మ బ్రహ్మ ఇవ కర్మలా ఉన్నప్పటికీ వాస్తవంలో కర్మ సంబంధం లేని బ్రహ్మ ఎందువల్ల బ్రహ్మబుద్ధి ఉపమృగితత్వాత కర్మలో కారకాలు ఉంటాయి కారకములు అంటే క్రియలో అన్వయిస్తూ క్రియను సంపన్నము చేసేది అది కారకానికి నిర్వచనం చాలాసార్లు చెప్పాను నేను ఒకసారి మళ్ళీ అన్నాను క్రియలో అన్వయిస్తూ అంటే క్రియలో ప్రవేశించి క్రియను సంపన్నము చేసేది కారకాలు ఎన్ని మీకు చెప్పండి ప్రథమావిభక్తి అది ఒక కారకం ఏమంటే ద్వితీయావిభక్తి అది ఇంకో కారకం రాముడు రావణుని సంహరించను క్రియమిటి సంహరించను ప్రథమా కారకం ఏమిటి రాముడు ద్వితీయ కారకం ఏమిటి రా రావణుని బాణముతో తృతీయాకారకం ఏమండి ధర్మము కొరకు సంహరించను అంటే విజయము కొరకు సంహరించను చతుర్థీకారకము ధనస్సు నుండి విడిచిపెట్టబడిన బాణముతో అప్పుడు ధనస్సు నుండి ఏ కారకం పంచమీ కారకం లంక ఎందు సంహరించను ఇది సప్తమీ కారకం ఎన్ని కారకాలు వచ్చాయి ఆరు వచ్చే షస్టిపోతేసాం కదా సమోదన ప్రధమని కారకం అనకూడదు పెద్ద మందిలో ఉన్నదల్లా కారకం అయిపోదు తిరిక్కి ఒకే వజ్రం పలికి రాదు తిరిక్కి నాకు మొన్న అర్థం అయింది తిరుగు తిరుగుకి బియ్యాలకి ఒకే వజ్రం ఏదో పిరిగితే అలా అయిపోయింది నేను అనుకునేవాడిని పిడికి అనుకునేవాడిని కాదు పిడుగు పిడుగుకి బియ్యంకి ఒకే అవసరం అనుకోవడం అంటే పిడుగు పడ్డప్పుడు మంత్రం చెప్తారు బియ్యం ఉండేప్పుడు ఆ ఎఫంలో వేసేప్పుడు ఇంకో మంత్రం చెప్తారు ఓ అన్నదేవత మాకు రక్షణ ఇచ్చి ఏదో మంత్రం చెప్తారు పిడుగు పడ్డప్పుడు అర్జునత్వం గుణత్వార్థ అంటే ఏదో మంత్రం చెప్తారు పిడుగు వచ్చిందలా ఒకే అవసరం కాబట్టి విడుగుపడ్డప్పుడు అదేవంతరం బియ్యానికి దేవంతరావు అలాంటిది అవి ఉంటుంది అది సామితండి సో ఇక్కడ వస్తుత కర్మ సో కారకాలు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే కర్మ కర్మ అవ్వాలంటే కారకాలన్నీ భిన్న భిన్నాలుగా ఉండాలి అప్పుడు కర్మ అవుతుంది కర్త వేరు కర్మ వేరు కరణం వేరు ఉపాదానం వేరు అపా ఉపాదానం కదా అపాదానం లేరు సంప్రదానం లేరు ఫలం లేరు ఆధారం లేరు అప్పుడు అది కర్మ అవుతుంది ఈయన ఉంటున్నాడు కర్త బ్రహ్మయే కర్మ బ్రహ్మయే కరణం బ్రహ్మ ఉపాధా అపాదానం బ్రహ్మ సంప్రదానం బ్రహ్మ ఆధారం బ్రహ్మ బ్రహ్మబుద్ధి ఉపమృధితత్వాత కారక భేదం నిశించిపోతుంది అభేదం వచ్చేస్తుంది అప్పుడు అభేదంలో ఈ కర్మ అకర్మ అకర్మ అంటే బ్రహ్మ బంధంలోని బ్రహ్మైపోతుంది అది ఇక్కడ జరిగింది ఇది ఎవరు చేసి కర్మకి ఇలా అవుతుంది అజ్ఞాని చేసి కర్మ ఇలా అవుతుందా అవదా జ్ఞాని చేసి కర్మ ఇలా అవుతుంది జ్ఞాని కర్మ చేయడం ఎందుకండి జ్ఞాని ససాధనం కర్మ పరిచయం చెప్పి కదా కానీ మరి ఇక్కడ కర్మ చేసి జ్ఞానికుండా మాట్లాడుతున్నాం మనం ఆ సమగ్రం ప్రవల శ్లోకం కర్మ చేసి జ్ఞానికు దీన్ని మాట్లాడాం కర్మ చేయని జ్ఞానం నుంచి అర్థం ఎందుకు శ్లోకంలో సో నైవ కున్న కార్యమని లేకపోతే శారీరం కేవలం కర్మ కుమ్మన్న ఆత్మోధిస్తమని ఏ కర్మ నుంచి జ్ఞానం గురించి ఆ శ్లోకంలో చెప్పాం మరి ఈయన కర్మ చేసి జ్ఞానైతే కర్మను దేనికోసం చేస్తున్నట్టు లోక సంగ్రహకి తీరుస్తున్నాను కర్మలు చేయటం మానస్తే గృహస్థై ఉంది ఈయన జ్ఞానం జ్ఞానికి ఎప్పుడూ కూడా ఒక మహిమ ఉంటుంది ఆయన వాక్కు ఒక శక్తి ఉంటుంది లోకంలో ఆ శక్తిని గుర్తిస్తారు కూడా దేవుడు వాళ్ళు వచ్చి దండాలు అవి పెడుతూ ఉంటారు ఆశీర్వదనం అది తీసుకుంటూ ఉంటారు ఆయన గృహస్థగా ఉండే కర్మ మానేసేదనుకోండి తగ్గినం పెట్టలేదనుకోండి అప్పుడు వీళ్ళందరూ తజ్జనం పెట్టి మానేస్తారు ఎందుకంటే మా గురువు గారు తజ్జనం నేను ఎందుకు పెట్టడానికి మానేస్తాను అది అధీష్టం కాదు ఈయన స్థాయికి వాళ్ళు వాళ్ళు మానేసినా పర్వాలేదు నేను కట్టని కాను అని తెలుసుకుని నేను కుక్కలేదు నేను తండ్రినే కాదు కొడుకుని కాదు అని తెలుసుకుంటే తజ్జనం పెట్టక్కలేదు కానీ వాళ్ళు గృహస్థి వాళ్ళు నేను బలం ఉన్న వాడి తండ్రి కొడుకునే ఆస్తి వసూలు చేసుకుని ఆస్తిని అనుభవిస్తూ ఆస్తిని మళ్ళీ వాటాలు తేడా వస్తే కోర్టుకు వచ్చి ఇన్ని చేస్తూ మాత్రం మానేస్తారు సోదరులు ఇద్దరు ఆస్తి పంపకాల్లో పోతారు కానీ తజ్జను మానేస్తారు సో అలాగో కూడా కాబట్టి మీకు భేద బుద్ధి ఉన్నంత వరకు కర్మను చేయాలి కాబట్టి ఈ ఆదర్శంగా వాళ్ళు కర్మను మానేస్తారేమో అని నేను కర్మ చేస్తున్నాడు లోకసంగ్రహకి తీర్చుకు అందుకోసం చేస్తున్నాడు అంతేకాని ఆ కర్మ ఎందుకు ఫలాన్ని అపేక్షించి చేసేది కాదు అటువంటి కర్మ చూసి వాళ్ళ దృష్టిలో కర్మగా ఉన్నా పరమార్థంలో అకర్మ అయిపోతుంది ఎందుకని ఆయన జ్ఞానం బుద్ధి అంటే జ్ఞానం బ్రహ్మజ్ఞానము చేత ఉపమర్జితమైపోయింది కనుక నివృత్త కర్మ నోపి సర్వకర్మ సన్యాసిన సమ్యర్శన స్థిత్యర్థం యజ్ఞత్వ సంపాదనం జ్ఞానస్య సుతరాముపద్యతే కానీ ఇక్కడ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని యజ్ఞంగా చూపిస్తున్నారు ఇక్కడ ఈ ప్రకరణం చాలా చిత్రమైన ప్రకరణం ఇక్కడ యజ్ఞాన్ని వర్ణిస్తున్నారు పదమూడు యజ్ఞాలు వర్ణించారు ఇది పదమూడో యజ్ఞం ఇది బ్రహ్మయజ్ఞం బ్రహ్మ కర్మ సమా కర్మంటే యజ్ఞం బ్రహ్మకర్మ సమాధి ఇది పదమూడవ యజ్ఞం ఇది కాకుండా ఇంకో పన్నెండు యజ్ఞాలు తర్వాత శ్లోకాల్లో రాబోతున్నాయి కాబట్టి ప్రకరణం యజ్ఞ ప్రకరణం కాబట్టి యజ్ఞ ప్రకరణంలో బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చెప్పాలంటే ఎలా చెప్తారు దాన్ని కూడా యజ్ఞంలో చెప్తారు జ్ఞాన యజ్ఞం సపోజ్ యజ్ఞంలో క్రియ ఉంటుంది సామగ్రి ఉంటుంది కారకాలు ఉంటాయి జ్ఞానంలో ఏముంటాయి ఏమి ఉండవు కానీ ఏమీ లేని భేదమే లేని జ్ఞానాన్ని యజ్ఞంలాగా ఎందుకు మీరు పోల్స్తున్నారు అంటే జ్ఞానాన్ని స్థుతించటం కోసం ఎందుకు జ్ఞానాన్ని స్థుతించటం కోసం యజ్ఞంతో ఎందుకు పోల్చాలి అంటే మీరు నేను మాటలు పెద్ద చెప్తాను స్వామి చందానంది మహారాజు జ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టిగా గీతా జ్ఞాన యజ్ఞము అని పేరు పెట్టిందా కాబట్టి గీతా జ్ఞానోపదేశము అని పేరు పెట్టచ్చుగా అలా పెట్టచ్చు కదా అలా పెట్టకుండగా గీతా జ్ఞాన యజ్ఞము అని ఎందుకు తెలిపారు ఆ చేసి చేసే ఉపదేశమే కదా ఆ ఉపదేశము మహిమాన్వితము అని చెప్పకనే చెప్పడం కోసం యజ్ఞ శబ్దాన్ని జోడించారు అవునంటారా కాదంటారా సాధారణంగా యజ్ఞం అనేప్పటికీ ఇది పవిత్రమైనది మహిమాన్వితమైనది అని లోకంలో ఒక అభిప్రాయం ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూర్చుని శ్లోకాల చదువుకుని అర్థం చెప్పుకుంటూ ఉంటారు దీంట్లో అంత పవిత్రత లేదు అంత మహిమ లేదు అనే భ్రమ ఎవరికీ కలగకూడదు నిజానికి యజ్ఞం కంటే గొప్ప యజ్ఞం ఇది కాబట్టి దీన్ని స్ఫుతించాలి ఇది గొప్పదని చెప్పాలి అందుకోసం దీనికి యజ్ఞత్వాన్ని కల్పించారు ఎవరో చిన్న ఆనంద్ గారిని ఎవరో దెబ్బలాడారు ఎవరన్నారంటే ఇది యజ్ఞం అంటారు ఏమిటా నువ్వు అక్కడ ఉంటావు అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరికీ కలిసి ఉంటావు నీకు వర్ణ వివక్ష లేదు స్త్రీ పురుషుల వివక్ష లేదు పాఠం చెప్పిస్తూ ఉంటావు అందరికీ తొలగా చేసి దీన్ని యజ్ఞం అంటారు ఆయన మీద ఎవరి వరకు వస్తే ఆయన చెప్పారు కబర్దార్ ఇవరు తహసీల్దార్ నావాడు మీరు కనుక వ్యవసాయం చేశారంటే జైల్లో పెట్టిస్తా ఇది యజ్ఞమేది అని ఆయన ధంగ విడికి చెప్పి పాఠం చెప్పారు నిజంగా ఎక్కడో కొంత ఆర్థడాక్స్ సబ్ల్స్ లో కాబట్టి శ్రీకృష్ణుడు యజ్ఞత్వాన్ని సంపాదిస్తున్నాడు జ్ఞానానికి ఎందుకు సంపాదిస్తున్నాడు కాబట్టి పొద్దు జ్ఞానం ఉన్నాడు జ్ఞాన ఎలా ఉంటాడు సర్వకర్మ సన్యాసి చెప్పేస్తాడు అనుకోండి సర్వకర్మ సన్యాసి సర్వకర్మాలని ససాధనం కర్మ పరిస్థితి చెప్పి సాధనాలని చెబుట్టుకుని కర్మను ఇల్లు పెట్టకూడదు సాధనాలంటే భార్యాపుత్రాదులు అవి శిఖాయుజ్ఞ పవిత్రాదులు భార్యాపుత్రాదులు భార్యాపుత్రాదులు ఇల్లు వాటి అదంతా సాధనాలు కర్మ సాధనాలు అవి యథార్థంగా చెబుతుకునే తేడా ఏమి లేకుండా భద్రంగా కర్మను మానేస్తే కుదరదు కర్మని మానేసి పక్షంలో భార్య పిల్లలని ఇల్లు వాసులు ఉద్యోగం ఉద్యోగం అన్ని త్యాగం చేసేసి కర్మ త్యాగం చేయాలి అటువంటి సర్వకర్మ సన్యాసి ఉన్నాడు ఆయన నివృత్త కర్మన కర్మ నుంచి నివృత్తుడైపోయి ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా ఇక్కడ కర్మ చేస్తున్న జ్ఞాన యొక్క యజ్ఞంగా చెప్పారు దీన్ని మన బ్రహ్మజ్ఞానంతో ఉపవర్దనం చేసి ఒకవేళ సర్వకర్మ సన్యాసం చేసి కర్మ నుంచి నిమిక్తుడైన జ్ఞాని యొక్క జ్ఞానాన్ని స్థుతించేప్పుడు కూడా దాన్ని యజ్ఞభావనతోటి కంపేర్ చేసి స్థుతిస్తారు యజ్ఞత్వ సంపాదనం సంపాదనం అంటే ఉపాసన అనర్థం అంటే ఒకదానివన్నీ ఇంకొకదాన్ని భావన చేయటాన్ని సంపాదనము అంటారు దాన్ని నేను చెప్పాను బ్రహ్మసూత్ర క్లాసులో ప్రతీకోపాసన సంపద ఉపాసన అని రెండు చెప్పాను అది అంటే ఎనివే బ్రహ్ బ్రహ్మజ్ఞానము నుండు యజ్ఞాన్ని భావన చేయటం దీన్ని సంపాదనము ఉంటాం సంపాదించటం డబ్బు సంపాదించడం కాదు బ్రహ్మజ్ఞానము నుండు యజ్ఞత్వ భావనని చేయుత అటువంటి ఈ సంపాదనం ఏదైతే కలదో ఇలా ఎందుకు చేయటం బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానంగానే చేత కదా దాన్ని యజ్ఞరూపంగా వర్ణించడం ఎందుకు భావనాత్మకంగా అంటే స్థితి కోసం దాని మహిమ ఇచ్చి దిశమా తర్వాత వైదికులు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదో అగ్నిని వేవించి ఏదో రెండు హోమాలజీ చేసి మంత్రాలు చేస్తే అది పవిత్రం అనుకుంటారు తప్పిస్తే ఊరికే ఆత్మ పూర్ణమో అని ఇలాగ మాటలు మాట్లాడుతూ శ్లోకాలు చెప్తూ వింటూ ఈ శ్రవణం పవిత్రమని వాళ్ళు అనుకోరు కాబట్టి వాళ్ళకి కూడా మనం కనుమప్పు కలగజేయాలి అందుకోసం నువ్వు చేస్తున్న యజ్ఞము ఎటువంటి పవిత్రమైన కర్మ కార్యము ఇది కూడా వాటికే ఇంకా ఒక ఆకు ఎక్కువ దానికంటే ఎక్కువ పవిత్రమే అది యజ్ఞమైతే దాని యజ్ఞత బాప్ అయితే యజ్ఞ యజ్ఞానికి బాప్ ఇది అంటే యజ్ఞానికి కూడా యజ్ఞం ఇది అని ఆ యజ్ఞశబ్దాన్ని దీని ఎందుకు ఆరోపించి స్ఫుతి చేయడం కోసం ఇక్కడ దీన్ని యజ్ఞానాన్ని యజ్ఞంగా స్థుతించారు అంతేగాని ఇక్కడ సామానులు ఉంటాయని అలాగే హోమాలు చేస్తారనే కాదు అందువల్ల ఏం చేస్తారంటే అగ్నిహోత్రాన్ని గెలిచి బ్రహ్మాటం బ్రహ్మ బ్రహ్మ నావటం బ్రహ్మ యువతైనధి నాశ్వాహ అని హోమం చేసి శ్రీకృష్ణ వాసుదేవా ఏదన్న మమా అని అంటారు కానీ ముందు మాత్రం సంకల్పం చేసేప్పుడు ఎవరు చెప్తాడు అందరికీ ఆయుధారోగ్యాలు సిద్ధించడం కోసం ఉద్యోగాలు దేశాలు రావటం కోసం యజ్ఞాన్ని చేస్తున్న అమో అని అవన్నీ చెప్పేసి గీతయుజ్ఞం అంటే గీతాయుజ్ఞం అంటే అదే గీతాయుజ్ఞం గీతా శ్లోకాలను శ్వాహాద్క్కు హోమం అది అలాగంటే విధి కూడా లేదు అసలు అలా చేయకూడదు ఇంకా సప్తశతీ హోమము చండీ హోమము అవన్నీ విధులు ఇవ్వాలి స్మృతి విధులు ఉన్నాయి కానీ దీనికి అలాంటి విధి ఏమీ లేదు గీతనే నేర్చుకోవాలంటే అధ్యయనం చేసి అర్థం తెలుసుకుని యదర్పణాది అధియజ్ఞే ప్రసిద్ధం తదశా అధ్యాత్మం బ్రహ్మైవ పరమార్థదర్శిణ ఇది పదనే చెప్పేసి అది ఇప్పుడు అధియజ్ఞం అంటే యజ్ఞవాటిక యజ్ఞవాటిక యజ్ఞశాల ఇప్పుడు స్పూను సుఖు స్రవము అగ్నిహోత్రము హోమద్రవ్యములు ఇవన్నీ అక్కడ ఉంటాయండి యజ్ఞశాలలో ఉంటాయి ఈ అర్పణము మొదలైనవి ఏవైతే యజ్ఞశాలలో ప్రసిద్ధంగా ఉంటాయో యజ్ఞము జరిగే స్థానము అనే అధికరణము అంట లోకస్ ఆఫ్ యజ్ఞ కానీ అధియజ్ఞము అంటే ది లోకస్ ఆఫ్ యజ్ఞ యజ్ఞం యొక్క లోకస్ అంటే ఆ యజ్ఞశాలలో ఇవన్నీ ప్రసిద్ధంగా ఉంటాయి కానీ బ్రహ్మజ్ఞాని ఇలా ముప్పు కూర్చుంటాడు ఇప్పుడు అర్పణం ఏంటి బ్రహ్మ బ్రహ్మ అంటే ఆత్మ ఇప్పుడు అర్పణ ఎక్కడుంది బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవి హవిషక్కడు బ్రహ్మాగ్నవు అగ్ని ఎక్కడుంది బ్రహ్మ నాహుతం ఖర్చు ఎక్కడున్నాడు దీనివల్ల కలిగే స్పర్ధలు ఎక్కడుంది బ్రహ్మ యువతైన గంట విధంగా కర్మ ఎక్కడుంది లోపల ఉండే లోపలే ఉన్నాయి ఇదంటా హిందూ హిందూయిజం అంటే హిందూయిజం హిందూ యువర్ సిద్ ఇది హిందూయిజం ఇది ఇది అధ్యాత్మం బయట లోపలలో యజ్ఞశాలలో ఎన్ని ఉన్నాయో అన్నీ వాధ్యాయ బ్రహదారంగా మరి యజ్ఞాల్లో సోమిదేవం ఉంటుంది కదా ఇక్కడ సోమిదేవం ఉన్నారంటే వా అధ్యాయ వాజింద్రియమే ధ్యాయ అదే పత్ని వాజింద్రియం పత్ని ఆఖరికి పత్ని కూడా వచ్చేస్తుంది యజ్ఞ పత్ని కూడా వచ్చింది మొత్తం యజ్ఞం అంతా మీరు అధ్యాత్మంగా చేసిస్తుంది శివ మానస పూజ చేస్తున్నా ఉదయం ఇలా తలమూసు కూర్చున్నాడు ఏం చేస్తున్నారని అన్న శివ మానస పూజ చేస్తున్నారు వన సమాచారాలు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఏ ఉపచారంలో ఉన్నారంటే గంధాన్ని సమర్పిస్తూ ఉన్నారండి ఓహో అలాగా ఇంకో రెండు దేశాలలో ఇప్పుడేం చేస్తున్నారండి పుష్ప పూజ చేస్తున్నారు ఓహో అష్టోత్రం చేస్తున్నారు ఆ స్తోత్రమే చేస్తున్నారు ఏ పుష్పాలు చాలా పుష్పాలు కరవేర పుష్పం ఈ పుష్పం ఆ పుష్పం అన్ని పుష్పాలతో ఈ పుష్ప పూజ చేస్తున్నారు ఇవి ఎక్కడున్నాయి ఇవన్నీ ఎక్కడున్నాయి అధ్యాత్మం యజ్ఞాలలో జాయో అన్నీ అధ్యాత్మం ఇది అధ్యాత్మయజ్ఞం అది అధియజ్ఞంలో చేసిన కర్మ అయితే ఇది అధ్యాత్మం కర్మ పరమార్థదర్శి ఇలాగే ఉంటాడు ఆ పరమ సత్యాన్ని దర్శించే వాడికి అన్నీ బ్రహ్మే గనక ఆ బ్రహ్మ ఆత్మే గనక అంత యజ్ఞవంతం ఇది హృదయంలోనే ఉండదు కాశీ ఎక్కడ ఎక్కడుంది వైకుంఠం ఎక్కడుంది కైలాసం ఎక్కడుంది బ్రహ్మలోకం ఎక్కడుంది కేదార్నాథ్ ఎక్కడుంది బద్రీనాథ్ ఎక్కడ ఉంది అన్నీ ఇక్కడ ఇది అధ్యాత్మతీర్థ ఆత్మతీర్థం పరం తీర్థం ఆ శ్లోకం చాలా రోజులు ఇక్కడ వాసి పెట్టారు కదా కాబట్టి సో ఇది అర్పణాది అభియజ్ఞే ప్రసిద్ధం తదు అశ్ష అశ అంటే ఈ బ్రహ్మజ్ఞానికి అధ్యాత్మం బ్రహ్మ ఇవ పరమార్థదర్శిన తెలిసిన ఈ జ్ఞానికి ఆ యజ్ఞమంతా కూడా అధ్యాత్మము కలదు అన్య బ్రహ్మత్ే సతి అర్పణాదీనామే విశేష్రహ్మత్ అనర్థకం సార్ అలా కాదనుకోండి అలా ఇక్కడ చెప్తున్నట్టుగా ఇది అధ్యాత్మయజ్ఞము బ్రహ్మభావం గలవాడికి ఆ బ్రహ్మభావాన్ని యజ్ఞరూపంగా స్థితిస్తున్నారు ఇక్కడ అని చెప్పాలి యథార్థం మళ్ళీ మీమాంసతులతో ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు మీమాంసతులతో ఇబ్బంది ఇంక భాష్యం అంతా అలాగే ఉంటుంది మీమాంసకులు ఏమంటా ఉంటే అంతా అంతా బ్రహ్మ అంటే కర్మకి దిక్కు లేకుండా అయిపోతుంది కర్మకి స్థానం లేకుండా అయిపోతుంది కూర్తే అంతా బ్రహ్మేం కాదు అర్పణ అర్పణమే హరిష్య హరిష్యే అగ్నే అగ్నే కానీ భావన అలా చేసుకోవాలి ఎలాగా బ్రహ్మ అర్పణ బ్రహ్మ అలా భావన చేసుకోవాలి ఉపాసనలు ఉంటాయి ఇప్పుడు సాండోగ్యంలో ఉపాసన ఎలా ఉంటుంది హిమ్ అనే ఒక శబ్దం ఉంటుంది తర్వాత హిమ్ సామగానం చేస్తూ ఉంటాడు హిమ్ మొదలు పెడతాడు మొదలుపెట్టి ముందుకు సాగిస్తాడు ఆ ముందుకు సాగించినటువంటి గానానికి ప్రస్తావము ఉంటాయి అది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాడు ప్రతిహారము అనిత ఆ తర్వాత పైకి బాగా కంఠం పైకి చేసి ఓ అని అంటాడు దానికి ఉద్దీర్ఘము అని చెప్పారు అంత సామాధానంలోనే ఈ సామాధానం చేస్తూ హిమ్ అన్నప్పుడు పృథ్వీ లోకము అని భావన చేయాలి హిమ్ అంటూ ఉంటాడు ఎప్పుడైనా విన్నారా సామాధానం చేసి వాళ్ళని యుద్ధంలో చేస్తారు హిమ్ అని అంటూ ఉంటే అని భావన చేస్తాడు తర్వాత ఇంకొక ముందుకు సాగ్గానే ఇది అంతరిక్ష లోకము భావన చేస్తాడు అని ఉద్దేశం దగ్గరకు వచ్చేప్పటికి ఇది ఇది ద్విలోకము అని భావన చేస్తాడు అలా భావన చేయడమే అంతే కానీ హిమ్ పృథివైపోతుందని కాదు హిమ్ హిమ్మే పృథివీ పృథివే రెండు వేరు వేరే కానీ హింసారము చేసినప్పుడు పృథివీని భావన చేస్తాడు ఉద్వితాన్ని ఓం అని వచ్చే దగ్గరగా గానం చేస్తే దాన్ని ఉద్దీతము అంటారు వచ్చినప్పుడు ద్విలోకాన్ని అంటే ఊర్ధ్వలోకాన్ని భావన చేస్తాడు అలా భావన చేయడం అలాగే సృష్టి దగ్గర వచ్చేవడికి ఇది బ్రహ్మాని భావన నిజంగా బ్రహ్మని కాదు అది బ్రహ్మని భావన చేయడం అలాగే దేన్ని అలా భావన చేస్తే ఆ భావన యొక్క బలం చేత విశేషమైన ఫలం ఉంటుంది అని అర్థం చెప్తారు వాళ్ళు పరమార్థంగా బ్రహ్మని కాదు అని అర్థం చెప్తారు ఆ అర్థం తప్పు ఎందుకంటే మీకు శాస్త్రం చిత్తంది సర్వము బ్రహ్మని పని కట్టుకుని అర్పణము బ్రహ్మ హవిష్యు బ్రహ్మ అని చెప్పారంటే దాని అర్థం ఏమిటి సర్వము బ్రహ్మ అయినప్పుడు పరిగెట్టుకునే అర్పణం బ్రహ్మ హవిష్యు బ్రహ్మ అని చెప్పకనే అది సర్వంలో ఇవి ఉన్నాయి ఇవి బ్రహ్మ అయిపోతాయి సర్వం కలిగి బ్రహ్మ బ్రహ్మ అని ఆ చెప్పలేదు మరి ఇక్కడ పరిగెట్టుకుని ఎందుకు చెప్పారంటే బ్రహ్మజ్ఞానాన్ని యజ్ఞం రూపంగా ప్రస్తుతించి అలా అలా మీ ప్రవేశపెట్టి దానికి ఒక మహిమను జనానికి అండజేయటం కోసం యజ్ఞంలో ఏ ఏ సాధనాలు వాడబడతాయో వాటిని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి ఇవన్నీ బ్రహ్మే అని చెప్పడం వల్ల తాత్పర్యమది బ్రహ్మజ్ఞానానికి యజ్ఞత్వాన్ని సంపాదించడం కోసం ఈ స్పెసిఫిక్ ఐటమ్స్ అని బ్రహ్మగా చెప్పారు అంతేగాని ఏదో ఒక ప్రత్యేకమైన ఉపాసన కోసం చెప్పింది కాదు సర్వం ఫలిమితం బ్రహ్మ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ కానీ ఆ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ అనే జ్ఞానాన్ని యజ్ఞంగా స్ఫుతించాలంటే ఏం జియర్ ఆ యజ్ఞ సందర్భంలో ఉన్న ఐటెన్స్ని పైకి లేవనెత్తి వాటిని ఉపంపించి అవన్నీ బ్రహ్మాన్ని చెప్తే ఈ జ్ఞానం యజ్ఞమైపోయి స్థుతింపబడుతుంది అందుకోసం అలా చెప్తారు తస్మాత్ బ్రహ్మవేదం సర్వం ఇది జానకర్మాభావ కారకబుద్ధ్యభావ కాబట్టి ఇదం సర్వం బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానికి కర్మ ఏమి నేను కర్మం చేస్తున్నాననే కర్మ అదే ఉండదు జ్ఞానికి కర్మ లోక దృష్టిలో కర్మ ఉంటుంది ఆయన దృష్టిలో కర్మే ఉండదు తర్వాత ఈ కారకాలన్నీ వేరువేరుగా ఉన్నాయి హరిస్సు వేరు స్పూ స్పూన్ వేరు వీటి వల్ల లభించే ఫలం స్వర్గం అది వేరు ఈ హవిస్సు సమర్పించబడే దేవత కూడా కారకమే సంప్రదాన కారకం అంటారు ఆ దేవత వేరు అనేది భేద జ్ఞానికి సుపరామం ఉండదు సర్వం బ్రహ్మరూపంగానే జ్ఞాని దర్శిస్తాడు కబుద్ధిరహిత యజ్ఞాం కర్మదృష్టం అగ్నిహోత్రాదికం కర్మశమర్పితావిశేషసంప్రదానాది కారకబుద్ధిమత్ కత్రమాన ఫలాసంధిమ ఏమండి మీరు లోకంలో కర్మని చూద్దాం ఒక చర్చ చేస్తున్నారు లోకంలో కర్మ చూడము యజ్ఞం అనే కర్మ ఉంది యజ్ఞార్థ్యం కర్మ మీ అనుభవంలో ఈ యజ్ఞం అనే కర్మలో కారకాల బుద్ధి ఉంటుందా కారక బుద్ధి లేనిగా ఉంటుంది కారకబుద్ధి అంటే నేను తర్పణి ఇది కా ఇది కరణము కరణము అంటే అర్పణము స్థూము ఇది హరిష్ ఇది దేవత ఇది మంత్రం ఇది అగ్ని ఇది హోమము క్రియ వీరి బలం స్వర్గం ఇది కారక బుద్ధి అంటారు లోకంలో యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞంలో కారక బుద్ధితో ఉంటుందా కారక బుద్ధి లేకుండా ఉంటుందా కారకబుద్ధితో ఉంటుంది అయినదే అంటారు కారక బుద్ధి రహితం యజ్ఞాత్కని కర్మ మహిష్టం కారకబుద్ధి లేని యజ్ఞము అనే కర్మ మీరు ఎక్కడైనా చూసారా చూడలేదు దాన్ని వివరిస్తున్నారు ఇప్పుడు అగ్నిహోత్రాది కర్మ ఏ కర్మ తీసుకోండి మీరు సర్వమేవ అగ్నిహోత్రాధికర్మ అగ్నిహోత్రం కావచ్చు అగ్నిశ్రమం కావచ్చు జయనం కావచ్చు వాయుపేయం కావచ్చు భౌందరికం కావచ్చు మీరు ఏ కర్మ తీసుకున్నా కర్మ అనేప్పటికీ వైదిక కర్మ అనే కర్మ అనే శబ్దాన్ని మీరు ప్రయోగించేప్పటికీ దేవత ఒక పర్టికులర్ దేవత వస్తుందా దేవతాభిషేకం వస్తుందా అదే వస్తుందా ఏమన్నా ఏమి యాగం చేస్తున్నారండి వాయు యాగం చేస్తున్నారు యజ్ఞంలో భాగంగా వాయువు ఏ యాగం చేస్తున్నానంటే దేవత వచ్చేసిందా లేదా వాయువు ఇప్పుడు ఏ యజ్ఞం చేస్తున్నారంటే ఏ యజ్ఞం చెండీ యాగం చేస్తున్నారన్న దేవత వచ్చేసిందా లేదా చెండీ దేవత లేదా నారాయణ యాగం చండీ యాగం చేస్తున్నారని ఈ ఈ మఠం వాళ్ళు వేరు నారాయణ యాగం చేస్తున్నారని ఆ మఠం వాళ్ళు వేరు దేవత వచ్చేసిందా నారాయణ యాగం చేస్తున్నారంటే దేవత వచ్చేస్తుంది కదా సుదర్శన యజ్ఞం చేస్తున్నానంట అంటే దేవత ఎవరు చక్రం యొక్క అధిష్టాన దేవత సుదర్శన దేవత అయితే దేవత వచ్చేసింది తర్వాత దేవతావిశేష సంప్రదాన సంప్రదాన ఈ హోమాన ద్రవ్యం సమర్పించబడి దేవతకి సంప్రదానం ఉంటుంది విశప్ వృత్తిలో ఉంటుంది ఆదిశబ్దం చేత హృష్ణులే ఇలా ఈ కారకాలు అనే వచ్చేస్తాయి ఈ కారక బుద్ధితో కూడిన కర్మగానే ఉంటుంది తర్వాత కర్తభిమానం ఉంటుందా ఉండదా నేను కర్తనానే అభిమానం ఉంటుందా ఉండదా ఉంటుంది ఫలాభిసంధి ఉంటుందా ఉండదా ఫల సృష్ణ ఉంటుంది ఇది లోకంలో యం ఇలా ఉంటుంది అంతేనా అంతేగాని లోపమృదిత క్రియాకారక ఫలభేద బుద్ధి కర్తృత్వాభిమాన ఫలాభిసంధిరహితం వా క్రియ కారకాలు ఫలం ఇవి వేరువేరుగా ఉండడం నేను కర్తనే నాకు అభిమానం నేను కర్తనే అభిమానం నాకు ఫలతృష్ణ ఇన్ని అంశాలని ముద్ద చేసేసి పచ్చని చేసేసి ఒకదానికి ఒకదానికి తేడా లేకుండా ఉంటుందా ఎక్కడనా కమ్మా ఉండదు ఆ సమాజంలోనండి నా దృష్టం ఇలా నీకు ఎక్కడా కనపడదు నా దృష్టం దృష్టం నానుంది కదండి కనపడదు ఏమిటి కనపడదు ఉపమృది ప్రక్రియాకారక ఫల భేద బుద్ధి కర్తృత్వాభిమాన ఫలాభిసంధిరహితం అది కనపడుతుంది అలాంటిది అక్కడ కనపడి అలాంటిదంటే ఏమిటి రహితం ఇవి లేనిది ఇవంటే ఏమిటది క్రియ కారకములు ఫలము భేద బుద్ధి కర్తృత్వాభిమానం ఫలకృష్ణ ఇవి లేని కర్మ మీకు లోకంలో కనబడుతుందాబా లోకంలో అలాగే ఉంటుంది ఓకే అయితే మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి ఇదంతూ టూ అవుతున్నారు చూడండి టూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ ఉన్నది అది కాదు ఇక్కడ హీ స్టార్టింగ్ ఆఫ్ బ్రహ్మయజ్ఞ విచ్ ఇస్ సంథింగ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇదంతూ బ్రహ్మ బుద్ధి పురుత అర్పణాధికారక క్రియా బుద్ధి కర్మ ఈ కర్మ మీరు చూసారా లోకంలో మీరు చూసిన కర్మలో అన్ని భేదాలు ఉంటాయి ఇక్కడ చెప్తున్న కర్మ ఈ కర్మలో అర్పణ ఏమైపోయింది బ్రహ్మ అయిపోయింది హలుష్య ఏమైపోయింది బ్రహ్మ అయిపోయింది నిజానికి బ్రహ్మబుద్ధిలో ఉపమర్దనం అయిపోయింది బ్రహ్మబుద్ధి అన్నింటినీ నింజేసింది వేటిని వేటిని నింజేసింది అర్పణ మొదలైన కారకాలని ముంజేసింది ఆ స్త్రీ యొక్క ఫల స్వర్గాది ఫలాన్ని నింజేసింది భేద బుద్ధిని మేము చేసింది తర్వాత కర్తృ అభిమానాన్ని నేను చేసింది ఫల అభిసన్య చేసింది ఆ విధంగా అన్నింటినీ పట్టడి చేసేసి సర్వమునందు బ్రహ్మభావాన్ని తెలుసుకున్నటువంటి వాడు చేసిన కర్మ అది అటువంటి కర్మ గురించి పరమాత్మ ఇదంత కర్మ అవునండి భేద లేని కర్మ గురించి ఇక్కడికి లోకంలో నిలు కర్మలో అన్ని భేద ఉంటాయి అది అది అదో రకం కర్మ లోక దృష్టిలో కర్మ ఇక్కడ ఏ భేద బుద్ధి లేదు కాబట్టి ఏంటి మీరు చెప్పదలుచుకున్నది అతహ అకర్మ ఇవ కాబట్టి ఇది కర్మలాగా మీందుకు ప్రస్తావన చేసిన ఇది కర్మ కాదు కర్మ సంబంధం లేని బ్రహ్మనే అలా చెప్పారు ఆ బ్రహ్మను యజ్ఞం అన్నట్టుగా మీ ఎందుకు చూశారు తప్పిస్తే దాంట్లో కర్మ సంబంధం మీకు లోకంలో చూస్తూ ఉండేటువంటి కర్మ సంబంధం ఏమి లేదు కాబట్టి ఈ శ్లోకాన్ని పట్టుకెళ్ళి ఉండే కర్మలో ప్రవేశపెట్టని ఊళ్ళు ఆ కర్మని వర్ణిస్తుందని చెప్పద్దు అక్కడ దీన్ని దీనికి స్థానం లేదు ఇది కర్మకాని కర్మేది ఆ కర్మ ఇది చాలా విదూరమైన కర్మ ఇది నేను శేల వర్గంలో చేస్తున్నా ఒక చిన్న అమ్మాయి నా దగ్గరికి వచ్చింది ట్యాంపల్ దొరుకుతుంది పాఠాలు ఎవరు చెప్పేస్తున్నాం ఆరేళ్ళ అట్లా అంటారని చెప్పింది నాకు బాగా గుర్తు స్వామీజీ ఐ హావ్ ఎస్చన్ సరిగి ఉంది వాళ్ళు అలాంటా ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చినిపిల్లలు స్వామీజీ అంటే కొంత ప్రేమ ఉంటుంది లోపం ఉంటుంది అన్నీ ఉంటాయి ఓకే ఈ సబ్జీ అది క్వశ్చన్ అని అడిగారు వాట్ ఈస్ ది నట్ విచ్ నాట్ ఎర్ నని అడిగారు కర్మ విచ్ ఈస్ కర్మ అకర్మ ఇద కర్మే కానీ కర్మధానంగా అయిపోయింది కదా వాట్ ఈస్ ది నష్ట విచ్ ఇస్ నాట్ ఏ నష్ట అని అడిగింది నష్ట అంటే చూసుకోండి తీనట్స్ ఇది ఎంత అభివృద్ధికినా తెలియదు మీకు ఏమో తెలిసింది కోకోనట్ నష్ట కదండి కోకోనట్ ఇస్ నష్టం లేదు డోనట్ ఈజ్ నాట్ ఏ నష్ట డోట్స్ అంటే తీయగా ఉంటుందండి స్వీటు పానకంగా పానకంగా ఇస్తారు సమ్థింగ్ లైక్ దాట్ డోనట్ అలాగే ఉంటుంది డోనట్ విచ్ వెరీ తరగతి అది నట్ కాదు అది పిండితో కేసి దాన్ని తీయగా ఉంటుంది దాన్ని డోనట్స్ అంటారు స్పెలింగ్ వివో అండ్ పీ ఇన్ నట్ డోనట్ ఇట్స్ నాట్ ఎ నట్ విచ్స్ నాట్ ఎ నట్కాన్ని నచ్చది వివరిస్తున్నాను నాట్ ఎ నట్ డో నట్ ఎర్మ విచ్ ఇస్ నాట్ ఎ కర్మ వట్ ఇస్ దాట్ బ్రహ్మ ఫలం బ్రహ్మ కర్మ అకర్మ ఇవ తితం ఈ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు ఏమని చెప్పారు కర్మణ్యకర్మ ఎప్పటి సరిపడిందా యు నట్ ఇన్ ఎ నాన్ నట్ అన్నట్టుగా యు సి కర్మ ఇన్ అకర్మ ఆర్ యు సిన్ కర్మ బోత్ కర్మణ్యు ప్రవృత్తి నైవ కింకిత్ కరోతి సహా అక్కడ కూడా ఈ మాట చెప్పారు చుట్టూ కర్మలు ఉన్నాయి అధి ప్రవృత్తి ఇటు కర్మ ఇటు కర్మ అది ఏంటో చుట్టూ అని అర్థం అండి లెఫ్ట్ సైడ్ ఏముంది కర్మ ఉంది రైట్ సైడ్ ఏముంది కర్మ ఉంది ముందు ఏముంది కర్మ ఉంది వెనకాలేముంది కర్మ ఉంది నెత్తి మీద ఏముంది కర్మ ఉంది కాల మీద ఏముంది కర్మ ఉంది అయినా ఏమి చేయట్లేదు నైవ కిచిత్ కరోనీ అది ఆ కర్మని అధి నైవ కిచిత్ కరోతి ఒక గృహస్థ జ్ఞాని చేసినంత కర్మ ఎప్పుడు చేయలేదు జ్ఞానికి ఆ ప్రేద ఉంటుంది ఎంత కర్మ చేసేస్తారో చేసేస్తాడు కానీ నైవ కంచిత్ కరోతి సహా జ్ఞాని ఏ కర్మని చేయలేదు ఇప్పుడు కర్మను చేసేటువంటి సీక్రెట్లు రెండున్నాయి యు డూ కర్మ ఇన్స్పైర్డ్ బై ది ఇన్స్పైర్డ్ బై ది ఎక్స్ప్రేరియస్ కాజెస్ హ్యములందుండే కారణముల చేత ప్రేరితుడై రాగద్వేషముల చేత ప్రేరితుడై కర్తృత్వ బుద్ధితో దేహమేని దేహం కూడా బాహ్యన మందిదే దేహం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే దేహం కాదు ఆ దేహమే నేననే భ్రమలో ఉండి కర్మ చేస్తాను ఆ కర్మ వాడిని బంధిస్తుంది ఆ తర్వాత ఆ కర్మ ద్వారా సంపాదించిన సర్వము కోల్పోతుంది ఆ కర్మతో అకాంప్లిస్టేషన్ కోల్పోతుంది ఇప్పుడు కంప్యూటర్ని కరిగెట్టాడు లేకపోతే చిప్స్ కరిగెట్టాడు లేకపోతే ముప్పై సంవత్సరాల కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేసి బోళ్లతో ధనాన్ని కూడబెట్టాడు డిగ్రీలు సంపాదించాడు అవార్డులు సంపాదించాడు ఇవన్నీ కూడా కోల్పోతాడు ఏది నిలబడతాడు కానీ దెర్ ఈస్ ద రియాలిటీ విత్ ఇన్ ఆత్మ బ్రహ్మది ఆ జ్ఞానమును బేసిస్ గా ఆ ఫౌండేషన్ లో నిలబడి కర్మ చేస్తాడు అది ఆన్లుకర్షు దృష్టిలో కర్మగా ఉంటుంది కానీ జ్ఞాన దృష్టిలో కర్మే కాదు ఇది ఆయాసమే ఉండదు ముందుకే జ్ఞానికి హాలిడే ఉండదు ఆయాసమే ఉండదు తర్వాత ఆ కర్మ అది అలా మిగిలిపోతుంది అది ఎక్కడికి పోస్ట్ రిమైన్స్ లైఫ్ వాటే క్రైస్ట్ బీడ్ వాటే వివేకానంద బీడ్ ఈ రోజునే ఒక కంప్యూటర్ ఇంజనీర్ చేసి యాక్షన్ కర్మలో వివేకానంద చేసిన కర్మ ఎంత ఉంటుంది వన్ థర్డ్ ఉంటుంది వాల్యూమ్ వయసు తీసుకుంటుంది శంకరాచార్యులు వాల్యూమ్ వైజ్ చూసుకుంటే ఈ రోజుల్లో మనిషి ఒక రోజులో కంప్యూటర్లు పెట్టేసుకుని విమానాల్లో ఈ తోట తిరిగేస్తూ సెల్ ఫోన్స్లో మాట్లాడేస్తూ క్రియేట్ చేసే వాల్యూమ్ ఎంత ఉంటుందో దాంతో పదే వంతుంటుంది వీళ్ళు ప్రింటర్స్ పెట్టుకుని మహావైగంగా ప్రింట్ చేస్తూ ప్రింటర్స్ థౌజండ్స్ ఆఫ్ పేజెస్ని అలా ప్రింట్ చేసేస్తూ ఉంటారు శంకరుల భాష్యాలు అంత పొరుగు ఉండవు కానీ వీళ్ళు ఇవాళ ప్రింట్ చేసిన పది రోజుల తర్వాత చట్టముట్లో వెళ్ళిపోతుంది శంకరుల భాష్యాలు వాల్యూమ్ తక్కువైనా అది శాశ్వత కాలం ఇది ఉంటుంది ఎందుకంటే ఆ కర్మ ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్ నాట్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది క్విన్ అది అకర్మయైన బ్రహ్మ యొక్క స్టాంప్ ఆ కర్మలో ఉంటుంది దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఆ ఉంటుంది కదా తరువాత 10 ఓం